సో ప్రార్థన ఆరంభించుకోక ముందు వర్షపు ఆరంభించుకోక ముందు ఒక ముగ్గురం ప్రార్థిస్తాం సంపత్ ప్రార్థిస్తారు మీలు ఎవరైనా ఆంటీ ప్రార్థిస్తుంది తర్వాత ఒక రెండు పాటలు పాడదాం తర్వాత నీ సాక్ష్యం ఇక్కడికి వచ్చి చెప్పాలా తర్వాత ఇంకొక పాట దాని తర్వాత వాక్యం వాక్యం తర్వాత మెనిడిక్షన్ చూ ప్రార్థిస్తాం కండ్లు మూసుకుండా అందరు పరిశుద్ధుల వన్ మీకు వదనాలైనా కృపగల దేవా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఈ యొక్క మేము అడుగు పెట్టినాం ఈ గృహానికి మీ శాంతి సమాధానం కలుగునుగాక హాలియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగునుగాక ప్రభా ఈ యొక్క తనమల్ని విశ్రాంతి దానం మిమ్మల్ని స్తుంచలాగన మిమ్మల్ని కనపరచలాగనా మీరు మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నా అనేక మంది దినం చెయ్యడం లేని స్థితిలో ఉంటుండగా మీరు మా బా ఎంతో కనికరని చూపించిన అవును ఎంతగానో ప్రేమ ప్రభా ఈ ప్రేమ వర్ణించలేమునైనా దాన్ని బట్టి మీకు వదనాలనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు స్థితుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి కృతజ్ఞత భావం కలిగి ప్రభా మేమందరం మిమ్మల్ని మహిమపరచలాగనా ముఖ్యంగా యశ్వంతి గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని మీకు ఎంతో వదనాలు సైతాన్ కొట్టివడానికి చూసి అతన్ని కానీ మీరు కాపాడినరు దాన్ని బట్టి మీకు వర్ణాలు అవును ప్రభా మేమేమీ చూడ రుణం చెల్లించుకోలేం మీరు చేసిన అద్భుతాలు ఒకటి రెండుగా ప్రభా అవి లెక్కకు మించినవని దావిదు రాజు ప్రభా యొక్క కీర్తన గ్రంథం నలభై అధ్యాయంలో చెప్తున్నాడు మా భవిష్యత్తు గురించి మేమెంతగానో చింతిస్తున్నాం కాని ప్రభావ అది మీ చేతిలో సురక్షితంగా ఉందని మీరు అక్కడ చూపిస్తున్నారు అవి లెక్కకు మించినవి మా భవిష్యత్తుకి సంబంధించిన మీ యొక్క ఆ రీతిగా ఉన్నాయి కాబట్టి మేం దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా సంపూర్ణంగా నిరీక్షణ కలిగి మీ మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకుని ముందుకోలాగిన సహపడండి ముఖ్యంగా ప్రవ్వ కిలోకంలో మాకొక పని అప్పగించబడింది ఆ పని ముగించుకునేదే మేము ఇది విడిచిపెట్టడానికి వీల్లేదు ఏ గుడారాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ఆ పని మేము ముగించుకోవాలి ప్రవ్వ ప్రతి ఒక్కరికి మీరు అప్పగించారు ఆ అది క్షణం మేము జ్ఞాపకం చేసుకునిలాగనే నడిపించామని ప్రార్థిస్తున్నాం మరోసారి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని స్థుతించలాగనా మిమ్మల్ని గలపరచలాగనా మీ స్వరం వినులాగనా ప్రభు మీరే ఆధిపత్యం వహించి నడిపించి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రోసి పరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఓ దేవుడా తాత్కాలిక పరిమితి 361 ని చూస్తారా పట్నిక కడకన వాటిని పొందనట్లు తెలియట్లు నిస్సహాయుడైన కండిక ప్రసందనంలో లోపానికి కూడా అపవర్తి అంతకంటే కడకనసంది ఓని ఆరాధన స్థితి అధ్యక్షనప్పటి ఉపకారణనపు తిరిగి పరిచయం చేయబడును ఆర్థిక పరిమితుల యొక్క తనివిచేసి తాబస్త్రీని కండి ఏననేని ఈ తలంపం కొండిసి ఏది ఏంటా వస్తుంది రిలాక్స్స్ కొన్నది మీకు ఈ కొంచెం తొందరగా ఉపయోగపడరే సర్వము గుంటలను దయచేసి మీకు వినమరతిని తలంపం కొడో ఇచ్చే ఈ తలసంద్రం దగ్గర పెడిసి ఆ మండలసానము మాత్రం నేను ప్రత్యక్షం చేయకండి చెరుగిచ్చు తీసుకోండి అటు మీ కాలానికి మా గొప్ప తండ్రిగా తండ్రిగా అందులో పంటగా సహాయకులుగా సహకరం గత కాలం అంతటా మా తండ్రి చేసినటువంటి బట్టిన వాళ్ళని దక్షిణ పుస్తకం ద్వారా కుటుంబించున్నాము తమ్ము అని మీరు సి మా జీవితంలో మాకు ఏదైనా ఉంటున్నారు అటు అవకాశం వచ్చినప్పుడు పది నాలుగు చెల్లించిన తేదం చూపిస్తున్నామని పది నుంచి ఈ సమయాలను ప్రభుత్వం తోటి కుమారు క్రీస్తే సర్వాధికారైన పాట వస్తుంది మీకు మీ పుస్తకాలలో ఉంటది అనుకుంట నా పుస్తకాల ఉంటది కాబట్టి మీరే అందుకోవాలా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారీ క్రీస్తే ఆ సిల్వదారి క్రీస్తే సర్వాధికారి క్రి మోక్ష కృష్ మహోపతారీ కృష్ అశీల్వదారి ముఖే విలాస శ్రుత కృష్ణ సంగదాత బ్రుత మి గ్రీసే సర్వాధికారి క్రి మోక్షాధికారి క్రిసే మహోపకారీ క్రి అశిల్వారిపే దాపోను దాసీ రూపో దాసీ కేసే మహోపకారీ సి వదారి కృష్ సర్వాధికారి క్రిస్తే మోక్షాధికారీ క్రిస్తే మహోపకారీ క్రిస్తే ఆశివదారీ మృక్ష జన ముకుపన్ పాతమున కు పంపన్ తి పదంబెంప రుదిరంబుకే గ్రిస్తే సర్వాధిక క్రిస్తే మోక్షాధికారి క్రిస్తే మహోపకారీ క్రిస్తే ఆ సివజారి మృత్యు మృత్యుముల్లు తృంపన్ నిద్యా జీవాంబు పెలిబయోచిపన్ మరణంబు గేళిచే చేగానా క్రిస్త సర్వాదికారి క్రీస్ మోక్షాదికారీ क्रिस्ते महोपकारी क्रिस्ते आशिलदारी परमांदु देवी जुलना दर यु मनु जुलना प्रतिनाल कामो कालु प्रभु ने भजे गाना క్రిస్తే సర్వాధికీ క్రిస్తే మోక్షాధికారీ క్రిస్తే మహోపకారీ క్రిస్తే ఆశిల్వదారినకు మించు నామంబులే దటంచు त्री ये, ये सुन्डुाना क्रिस्ते सर्वादिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते महोपकारी क्रिस्ते आशिलवादारी నీవు చేసిన ఉపకారంలో సదా ఫస్ట్ యశ్వంత్ ఈ పాటలో కదా సరే అది ఎందులో మీ పుస్తకాలలో ఎదురుంటుందో నాకు తెలియదు గాని ఈ పుస్తకము ఒకసారి యశ్వంత్ నేను సంపత్ ఒక స్థలంలో సేవకు వెళ్తే అక్కడ గిఫ్ట్ ఇచ్చారు మనకి ఈ బుక్ ఈ పాటల పుస్తకం ఆయన పేరు చెప్పాలన్నా సుదర్శన్ జోసఫ్ అంట తెలుసా నువ్వు నడిపించావు వాళ్ళ చర్చికి ఆ రోజు వాళ్ళ చర్చలో వాక్యం చెప్తున్నాం మనం కాదు బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా గంగారాం నగర్ ఐడియా వచ్చిందా ఎర్లీ డేస్ లో మనము ఫాస్టర్ కాన్ఫరెన్స్ బయట కరెక్ట్ రెండు విజిట్స్ ఉండే ఆ రోజా వాళ్ళు ఇచ్చింది గిఫ్ట్ ఈ బుక్ సరే నీవు చేసిన ఉపకారం ఉపకారములకు నేనేమి చెల్లించును ఏమి చెల్లిస్తాం దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు కదా హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనిథింగ్ ఫ్రమ్ అస్ అంతేనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి కొట్టమంటాడా బలు అర్పించమంటాడా ఒకప్పుడు బ్రెడ్ అర్పించేవాళ్ళు నేను చర్చికి పోయి మెట్టిగూడ చర్చ్ లో బిఫోర్ ఎయిటీ నైన్ ట్యూస్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చలికాలం కూడా స్నానం చేసి ఆ బ్రెడ్ ఇన్ని కొనుక్కో డే బిఫోర్ బ్రెడ్ కొనుకొని పోయి అక్కడ అందరికి బ్రెడ్ పంచేవాడి అదివి అదొక డివోషన్ అనుకున్నాను క్యాండిల్స్ వెలిగించి ఆ ఐడల్స్ ముందు అదే గ్రేట్ డివోషన్ అనుకున్నాను బట్ అవన్నీ వేస్ట్ అని తర్వాత రుజువు చేసిండ దేవుడు వాక్య ప్రకారంగానే కాబట్టి మనం ఏమి ఇవ్వడం అవసరం లేదు అతనికి ఏమి ఇవ్వాలి చెప్పండి పాయింట్ నంబర్ వన్ మన హృదయం ఇవ్వాల పాయింట్ నెంబర్ వన్ దాని తర్వాత వన్ స్టెప్ అట్ ఎ టైం ఆయన కొరకు ఏం చేయాల విలియం బూత్ అనేటేషన్ ఆర్మీ ఫౌండర్ ఆయన ఏమన్నా తెలుసా అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ చెప్పండి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ చేస్తున్నాం ఎవరన్నా రొటీన్ లైఫే కదా యంగ్స్టర్స్ చూస్తా ఉంటాం కదా ఒకప్పుడు యంగ్స్టర్స్ డెడికేట్ చేసుకుని మినిస్ట్రీలో ఎంతగా చేసేవాళ్ళు ఈ రోజు యంగ్స్టర్స్ స్లాక్ అయిపోయినారు కదా వాళ్ళని బ్లేమ్ చేస్తలేము ఎందుకంటే ఆ యంగ్స్టర్స్ కి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఓల్ టైమర్సే కదా మన వాళ్ళము డైరెక్షన్స్ ఎక్కడిస్తాం వాళ్ళే మినిస్ట్రీ వర్క్ కోవారా ఇప్పుడు మా అల్లుండు పాస్టర్ ఫుల్ టైం పాస్టర్ హైలీ క్వాలిఫైడ్ ఫెలో యూఎస్ లో ఎంఎస్ ఐటీ చేసి వచ్చేట్టు డెడికేట్ చేసుకుని సేవ చేస్తుంది ఆ పిల్లోనికి పెళ్లి సంబంధం చూద్దామంటే గర్ల్స్ ఎవరు ముందుకు వస్తలేరు పాస్టరా పాస్టర్ కా అబ్బో వద్దు పేరెంట్స్ కూడా అంటున్నారు పాస్టర్ కా పాస్టరా బాబు మా పాపాన్ని పాస్టర్లకి ఇవ్వాల చూడండి ఎంత కాంప్రమైజ్డ్ లైఫ్ కదా క్రిస్టియన్ లైఫ్ నేను మీకు ఎన్నిసార్ ఎన్ టైమ్స్ క్రిస్టియన్ లైఫ్ ఫెయిత్ లెస్ క్రిస్టియన్ లైఫ్ అని నేను ప్రూవ్ చేసిన ప్రాఫెసి మనసుగా తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ఫ్త్ ఉంటదా ఎవరేసినారా ప్రశ్న జీసస్ హిమ్సెల్ఫ్ కదా అటువంటి టైమ్ లో మనం వీఆర్ లివింగ్ నేచర్ ఈరోజు ఏ పాస్టర్ కి కూడా కరేజ్ లేదు కరోనా వైరస్ గురించి మాట్లాడని ఈరోజు ఎందుకంటే ఎవరు చూడలే ఏ ఫాస్టర్ చూడలే అక్రాస్ దా గొప్పగా చూపిస్తున్నా చెప్తాను మనం కానీ ఆల్రెడీ మనం ప్రీడీ మనకి చూపించండు మన బైబుల్ స్టేస్లో చూపించండు భయంకరమైన రోగాలు వస్తున్నాయి తెగుళ్ళు వస్తే మిడతల దాంట్లో వస్తున్నాయి చూపించండు టోటల్ ఎకనామిక్ కొలాబ్స్ అని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను చూపించిన బైబిల్లో ప్రాఫెసిస్ లో నాకేదా స్పెషల్ గా బయలుపరచబడదం ప్రాఫెసిస్ లో చూపించిన ద టోటల్ ఎకనామిక్ కొలాబ్స్ ఇది కంప్లీట్ బాబులోనియన్ సిస్టమ్ లాగా తయారు కాబోతుంది అని ప్రభు చూపించిండ ప్రొఫెసిస్ లో వాళ్ళు మనకు చూపించినప్పుడు ఎందుకంటే మనం అడుగుతున్నాం గివ్ మీ దైస్ విచ్ క్యాన్ సిడ్ అట్లా మనం అడుతలే నాకు ఒక ప్యాషన్ ఏంటంటే త్రీ ఇయర్ ఓల్డ్ చైల్డ్ అని చూసినప్పుడు విపరీతంగా ప్రశ్నలు వేస్తారు కదా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది మరి మీ పాప చిన్నప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు మీరు ఎట్టా రియాక్టో నది లేదు యశ్వంత్ ఎట్ట రియాక్టో అది లేదు యశ్వంత్ సా ప్రశ్నలు వేస్తే కోపం వస్తూ ఉంటుంది చిన్న పిల్లలు విపరీతంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఇరిటేషన్ వస్తూ పేరెంట్స్ కి నవరు మూసుకోవర్ మూసుకోండి స్నాబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు ఆ ఏజ్ అన్నట్టు ప్రశ్నలు ఏజ్ ఎందుకంటే ఆ ప్రశ్నల ద్వారానే వాళ్ళకి లెసన్స్ లర్నింగ్ అనేది అయితే ఉంటుంది మనం కూడా ఎంత డిఫరెంట్ చెప్పండి ఇప్పుడు బైబుల్ చదువుతా ఉంటాము ఆడ వింటా ఉంటాము ఆ వాక్యము ఎప్పుడన్నా ఒక రోజు మోకలు ప్రవ్వా ఇప్పుడు విన్న ఇప్పుడు విన్న వాక్యం ఎంత కరెక్ట్ ప్రవ్వా అని ఎవడన్నా ప్రశ్న వేస్తుండ ఈరోజు ఎవరన్నా గానీ సేవకులు పాస్టర్స్ గానీ ఆర్డినరీ మెంబర్స్ మనమంతా ఆర్డినరీ ఫెలోస్ కాదు ఏ రోజన్నా కానీ ఈ పాస్టర్ చెప్తే కరెక్టే కాదా ప్రవ్వా నాకు ఒకసారి చూపించి ప్రవా అని ఎవడన్నా ప్రార్థన చేస్తారా చెయ్యము ఎందుకంటే మనం ప్రశ్నలు వేస్తేలేము ప్రశ్నలు జవాబు ఇస్తాడు సింపుల్ లాజిక్ అంతే ప్రశ్నలు వేసి అడిగినప్పుడు ఎందుకు జవాబు ఇవ్వడం ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కదా కాబట్టి మనం ఆ రీతిగా తయారు కావాలా సరే సార్ జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎన్నో అద్భుతాలు చేసింది మన జీవితాలలో ఆయనకు వహనాలు చేద్దాం ఈ పాట పాడినాక యశ్వంత్ సాక్ష్యం ఇస్తాడు తన సాక్ష్యం విన్నాక ఇంకొక పాట పాడదాం దేవుని స్థితించడం చాలా ఇంపార్టెంట్ కదా పర్టికులర్లీ సండే సండే వీ షుడ్ వర్షిప్ ఏం కదా కాబట్టి ఇంకొక పాట పాడుకుందాం తర్వాత వాక్యం చేసుకుందాం అండ్ యూ హ్యావ్ టు డిఫైన్ హౌ లాంగ్ యూ వాంట్ This worship goes on. Meera defines his scholar. How much time do you have? Why do we have time in Bible studies? Sometimes 10 o'clock, 10 o'clock, 10 o'clock, 10 o'clock, 10 o'clock, 10 o'clock. It's a good time. I have a good time. I have a good time. The logic is that many people have in the mind. They have to go to the mind. They have to go to the audience. They have to go to the pastor. ఎవరికి ఉంటుంది చెప్పండి ఆడియన్స్ కుంటుదా పాస్టర్ కు ఉంటుందా పాస్టర్ కుంటుందా చాలా మటుకు ఆడియన్స్ కుంటుంది నాకు తెలిసిన కాడికి ఎప్పుడు ఆపేస్తాడు రా వీడని కానీ మన ఆడియన్స్ అట్లా మన దగ్గర వచ్చే ఆడియన్స్ అట్లుండరు ఇంకా చెప్తే వినాలా ఇంకా చెప్తే వినాలా ఎందుకంటే మళ్ళా అవకాశం రాదు లైఫ్ లో లాక్డౌన్ లో ఎంతమంది పోగొట్టున్నారు అవకాశం దేవుని సత్యాలు గ్రహించలేని స్థితిలో లాక్డౌన్ లో లేదు అవకాశమే లేదు దేవుని చదివించే అవకాశమే లేదు ఎవరిళ్లలా వాడే ఉండి పెండు గాని కాంగ్రీహస్ ఎక్కడుంది నీవు చేసిన ఉపకారములను నేను ఏమియు మరువన్ ఏమి చెల్లించను నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించను నీవు చేసిన ఉపకారములకు నేనేమిను ీున ఉపకారూలూ నేనేమిు ఏడాది వేలాది పొతేలనా ఏడాది దొరలనా వేలాది పొటేల ీవుషి ఉపకారూలను నేనే చల్లి వేలన దులంత విస్తారైలం నీకి చిలు వేలన దులంత విస్తారైలం నీకి చిలు గర్వ ఫల ననాజే సుత్రు ని కే చాలునా గర్వ ఫలమై ననాజే స పుత్రుని నీ కే చునా నత్మ ప్రాణమును జీవ యముగ ీ కర్పణ చేసను నీకై జీవించను నీవు చేసిన ఉపకారూలకు మరణ పాత్రుడనయు నాకై మరణించితి విసిలువ మరణితి విసులవరు జీవ మార్గా నడి పించుముయేసయ్యా కరుణోపీ జీవ మార్గా నడి పించుమూేసయ్యా త్మమును స జీవయాగముగా నీకార్పణ చే జీవింసే రను నీవు నేనేమి చింత वीबुत् लिगिना बलियागमुगन ना हृदयमर्पिंतनु वीविदिगलिगिना बलियागमुगन ना हृदयमर्पिंतनु रक्षणपात्रनु चेबुनीनी प्रमुखिन वेमबडजेदनो రక్షణ పాత్రం చేదను నాయాత్మ ప్రాణము జీవయాదముగా నీకర్పణ చేీకైజీవేదను ఉపకారూలకు మేమి చల్లి పరాక్షన నా కేందే చల్లి ఇదొ పరక్ష నా కే నందు చల్లి కపట నేనా నటనాలుదయానీ కిచ్చి నా చానామునో సాగముగా ీకర్పణ చేసూ నీకై జీవించను నీవు చేసి నూల నేనే చల్లి చేసి ఉపకారూల నేనే తును మనలియా time par dr ashwan tujhari's testimony maru idi ee roju enduko ila kodukonaante marina nayaka peru a g ashwan marine nu naaku chandrasekharanaku unnatondi saahasam idi okka roju kaadu almost 34 years 86 సిక్స్ నుంచి మేము ఒకరికొని తెలుస్తున్నాము మేమిద్దరు క్లాస్ మేట్స్ క్లాస్ మేట్ కాలేజ్ మేంట్స్ తర్వాత నాకు లెక్చరర్గా వచ్చారు నాకు లెక్చర్ అనేది నాకు పిహెచ్డి గైడ్గా వచ్చారు మరి ఇప్పుడు మేమిద్దరం కూడా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క సాధనగా వాడబడుతున్నాము దేవునికి ఎంతో కృతజ్ఞత ఉన్నాము మరి ఇది ఎందుకు నేను అనుకున్నా అంటే పోయిన సంవత్సరం సరిగా ఈ రోజున ఈ టైంకు నేను థియేటర్ లో ఉన్నాను పన్నెండు పావు కాబట్టి ఇంకా నేను థియేటర్ టూ థర్టీకు ఏమైనా బయటకు వచ్చినట్టేటర్ లో ఉన్నాను ఇక నేను ఆపరేషన్ చేస్తా ఉన్నాను మరి ఇప్పుడు నేను పాడిన చేసిన ఉపకారం అన్న పాట నేను ముప్పై నాలుగు సంవత్సరాలు కాదు కానీ ముప్పై సంవత్సరాల క్రితం మరి అన్న ఇంటి దగ్గరనే అన్న నాకి పాట చెప్పిన అప్పుడప్పుడే ఒక పేపర్ రాసుకున్నా ఆ పాట నాకు చాలా ఆకట్టుకున్నా అందులో ఎంత ప్రతి వర్సు ప్రతి పాట మనకు ఒక మాటగా ఉండదు అది మన మరుణ పాత్ర నేను నేను ఏమి ఇవ్వగలను ప్రభు ఎంత అది ఎంత పెద్దని వరించలేము మనం అయితే ఇక నేను నా భార్య ఏమనుకున్నామంటే దేవుడు మనకు మన చూ చూస్తూ వన్ ఇయర్ అయిపోయింది కదా మరి మన చిన్న మన కుటుంబాన్ని బయట పూర్ణంగా మనం ప్రార్థన పెట్టుకున్నాము మరి నేను ఆనందపల్లిస్తాను అంటే వెంటనే ఆమె సరే మనం పెట్టుకుందామని చెప్పింది మరి నా జీవితంలో ఈ నేను ఏదైతే ఊహించలేదో నాకు అదే జరిగింది నేను ఊహించలేదు నాకు ఈ హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇట్లా జరుగుతుందని అనుకోలేదు మేము మే మాసంలో పదో తారీఖు నాడు మేము చెన్నైకి వెళ్ళినాము చెన్నైకి పోయి ఆడికెళ్ళి చెన్నై నుంచి నేవేలి నేవే నుంచి కడలి వెళ్ళినాము ఆడికెళ్లి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్ చెన్నై నుంచి అక్కడ కడలూరు ప్రాంతంలో బీచ్ గోల్డెన్ చాలా ఫేమస్ ఉంది అక్కడ బీచ్ పోయినాము బీచ్లో ఏమైనా అంటే ఒక దినమంతా వాటర్లు ఉన్నాము సముద్రం ఉన్నా బీచ్ లో ఉన్నాం మరి నేను పోదు అనుకున్నా కానీ మళ్ళీ వీడు పోవడానికి ఇష్టపడరు కదా అని మన వీళ్ళ కోసం నేను పోయినాను పోయి దినమంతా ఉండి సాయంత్రం వచ్చేసినాం సాయంత్రం రాగానే రాత్రికి వచ్చినాం రాత్రికి వచ్చి మళ్ళీ స్నాన్ని చేసుకుని వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ రూమ్ మాకు ఇచ్చి మేము పండుకున్నాం పండుకున్నాం నెక్స్ట్ డే లేచి అప్పుడు టూ డేస్ అయితే నెక్స్ట్ డే లేచేసి మార్నింగ్ సండే లెవెన్ సెవెన్ ఓ క్లాక్సి స్నానం చేసుకుని మేమిద్దరము ఆడ ఒక చర్చి పోయినాం పెంటో చర్చి తర్వాత కూర్చున్నాం నాకు చాలా అది ఇష్టం చర్చ అది ఫ్రీన్ అయినాక పాస్ట్ లో వచ్చి కలిశాడు అది కాదు నేవెల్ నేవే నేవే లో నేను చర్చిపోయి వస్తామంటే అయిపోయినాక పాస్ట్ వచ్చి మాట్లాడే మాతో బ్రదర్ ఐ హీన్ టీఎస్ఎస్ డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ అని చెప్తాను అది చాలా మంచి వర్షిప్ ఉంటే నేను ఆడ పని చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పోయి వచ్చిన తర్వాత బ్రేక్ పాస్ చేసినాం ఇక మేము చెన్నైకి పోతామని బయలుదేరినాం బయలుదేరి వచ్చేసినాం వచ్చేసి మా ఫ్రెండ్ దగ్గరికి పోయినా చెన్నైలో ఆడ పోయి ఆడ ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఎయిర్పోర్ట్ రాగానే ఇక నాకు బాగా నాకు నార్మూలుగా చెన్నైలో చెమటలు బాగుంటాయి చెమటలు బాగా వస్తే నాకు చేత అయితే లేదు సరే వచ్చి ప్లాట్ఫామ్ లో వచ్చి కూర్చున్నాను ఇక ఏమేమంటే నాకు కేక్ కావాలా అది కావాలంటే ఆమెకు ఎయిర్పోర్ట్ గత పాపం ఏదో పుట్టు మీద కూ తీసుకున్నా టూ హండ్రెడ్ అబ్బాయి ఉంటుంది కదా ఆ విషయం నాకు తెలుసు కానీ ఏం చెప్తాను అని పరిస్థితి వాళ్ళకి చేసినా నువ్వు ఏమని చేసుకో నాకు సంబంధం లేదని ఆ ఫ్లైట్ టికెట్ ఆదరియ్యింది అని కూర్చున్నాను ఆమెకి ఎక్కువ చేసుకున్నది తిన్నాడు అంత నాకు నాకు చెప్పాను ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత కూడా ఆక్సిజన్ సరిపోతా లేదు ఫుల్ ఉంది అయినా సరిపోతుంది అలా కూర్చుని వచ్చేసిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా వచ్చేసినా రాగానే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కులర్ రాన్ చేసేసుకోను నాకు బాగా టైట్ అయిపోతున్నా టూ డేస్ అయిన తర్వాత మీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడే ఆయన తరపోయినా భయత్నగర్ ఆయన తరపోయిన స్టన్ స్ట్రోక్ అయింది కానీ దుల్పెక్కిచ్చేయండి దుల్పెక్కించిన టెన్ మినిట్స్ కి నాకు సఫగా స్టార్ట్ అయిపోయింది ఓగా చాలా చాలా సఫగా స్టార్ట్ అయిపోతే నేను అన్నా ఇక నేను పరిచయం తీసేయ తీసేసి వెంటనే డాక్టర్ ఈసీ తీసింది ఈసీ తీసేయని ఆయన ఏమో మీరు కాడి అనిపో కలవండి అని తీసి కామె రాసి మళ్ళా అంత అయినాక ఆడికి కారు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్నా కొంత చెప్పు కూర్చుని మళ్ళా కారు తీసుకుని మళ్ళీ బడం పెట్టిపోయినా ఫ్రెండ్ ఆయన భార్య వాళ్ళంత నర్సుల వాళ్ళక చూస్తాను చూసి వాళ్ళు మాకేం చెప్పలేదు ఏం లేదు అని కూర్చున్నా పెట్టి రాత్రి లెవెన్ ఓ క్లాక్ ఆయన కొడుకునిచ్చి పంపిచ్చి కార్ చిన్న నెక్స్ట్ డే నిమిసిపోయినా న్యూస్ పోయిన తర్వాత అయితే ఇష్టం చూసి వాళ్ళు ఏమన్నా అంటే యూ హాటు అడ్మిట్ అన్నారు సరే అని అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ నుంచి అంజోగ్రామ్ చేసి చేసిన తర్వాత వాళ్ళు అంటే ఇది భయపర్చేయాలి అది స్టంట్ వేసేది కాదు తాటిపోయింది నైన్టీ పర్సెంట్ బ్లాక్ ఉంది కదా అంటే వాళ్ళు అంజోగ్రామ్ చేసి చూసి మాట్లాడుతూ నా సుడు చూడు అంటు టీవీలో చూడు అంటారు నేను చూడ అని చెప్పినాను అది చూడు నేను డాక్స్ కనబడితే చూడు అంటే నేను చూడ అని చెప్పిన ఇక వాళ్ళు ఏం చేసిన అంటే సరే అని అంత సీల్ చేసి నాకు పంపించారు నెక్స్ట్ టైం మార్నింగ్ డాక్టర్ వచ్చి ఓటగోపాల అంటారు సర్జరీ ఇప్పుడు కొద్ది శిల్పంటే ఓకే అన్న నాడకి డిస్చార్జ్ చేసి వార్డు పంపించేవాళ్ళు ఆ వార్డు లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని టెస్ట్ల కంటే గవర్నమెంట్ టెస్ట్ ఏది జరిగిందంటే యూకో టెస్ట్ అది నోట్ల పై పెట్టేది ఇంత రాడ్ పెట్టి ఆ లివరు లంగ్స్ అవి చూస్తున్నట్టే కోపర్ చేస్తా చేయవా అని ఇక మనం సాంబార్ గంట తిప్పినా తిప్తా ఉన్నాడు లోపల పేపర్ ఇట్లా ఇక వాడు ఏమంటే మింగు మింగు అంటాడు ఏ మింగ నూటి గడ్డ పెట్టేసి వాడు అన్నకి వెళ్ళి పైపుతాడు నూట తిరవల నీకు రాదు అరవై రాదు ఏం లేదు మొత్తం ఆకి హైటెక్ చేసినట్టు వాడు ఇక నేను అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ ఆడు మొత్తం తిప్పిట్వాడు లోపల మొత్తం గంట తిప్పినది సరే ఫోన్ చేశాను ఇంకా బయట వచ్చేసి ఆపరేషన్ అవుతాయి అయిపోతే అయిపోయిన బాగా ఆవేదన అనిపించింది నిన్న మధ్యాహ్నం తిన్నది ఈరోజు ఏం తినేరు ఏం తినదని చెప్పారు నీళ్ళు తాగవద్దన్నారు చూసి అయిపోయింది ఇక చేస్తా లేరు వారం రెడీ నెక్స్ట్ డేనే డాక్టర్ స్ట్రైక్ వచ్చింది స్ట్రైక్ రాగానే అది ఇక మళ్ళా ఆనాడికి నోనేది అయింద ఆపరేషన్ అయితే కాలేదని చెప్పినా మరి అన్న మాట్లాడేసి వాళ్ళ అక్కడ వాళ్ళ స్పృహతో మాట్లాడి అంత డాక్టర్తో మాట్లాడి అరేంజ్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత వాళ్ళు డేట్ ఇచ్చి చేసేరు పొద్దున సెవెన్ ఓ బండి మీద కూర్చుని పెట్టి ఒక దానికి గురియాలు తీసుకుపోతారు కదా పొద్దున్నే అట్లా పొద్దున హైదరా చేసినట్టే చేసుకుని బండిలో కూర్చుని పెట్టి ఇప్పుడు అందరూ పోతా ఉంటే టాటా చెప్పినట్టు పోతా ఉంటది ప్రతిరోజు చూస్తూ ఉంటాయి కదా నేను టాటా లేదు గీటా లేదు సపని ఏమి ఉన్నది నేను ఉన్నాను తీసుకుని థియేటర్ లో కూర్చున్నా పెట్టింది ఇప్పుడు ఎంత మాట్లాడినా ఏం చేసినా గానీ మన భయం అయితే మనకు ఉంటాయి కదా ఆపరేషన్ కదా అది కూడా ఏం ఆపరేషన్ పూసు మొత్తం అన్నపం పెట్టి కూర్చున్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి పాప వచ్చింది వచ్చేసి ఆమె వచ్చిన తర్వాత నాకు కొంచెం ఒకలాంటి బాడీలో మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఏ లోకొస్త అటాచ్మెంట్ పెరిగిపోయినా నాకు రేపు అప్పటిసాత ఈ రోజున ఒక క్రిష్టిన్ పిల్లని వచ్చేసి అంకుల్ నా మనసులో కూర్చొని ఏం భయం పడవద్దు అంకుల్ మీరు చిన్న ఇంజక్షన్ ఇస్తారు అయిపో మనకేం తెలియదు మీరు ఏమైతే ఆమె ఎంత ఎంత కంఫోసినా అంటే ఆమె క్రిస్టిన్ పిల్లల్ని కమ్మ ఏమి తొందరపడేదాంట్లు మీరు చిన్న ఇంజక్షన్ ఇస్తారు ఆ ఇంజక్షన్ మనకు ఏం తగ్గదు ఇక వీళ్ళంతా వచ్చేసి చూ చూస్తాం చూస్తా మాట్లాడతాం నాకు డ్రెస్ మొత్తం వేసేసాం కాదు కోవిడ్ డ్రెస్ లాగా డ్రెస్ వేసేసి మొత్తం టోపీకి పెట్టేసి ఆ బండి మీద కూర్చుని పెట్టిన కొండ పెట్టినారు కూసు రాదు ఆ సార్లు చూసినాక సార్లు నొక్కు తీసుకురాలు లోపల థియేటర్ లో పోయినామో లేదు అక్కడ దాని దాని కూర్చో పెట్టిన ఒక రీచ్ పట్టుకున్నాడు ఒక ఇక్కడ మేడ పట్టుకున్నాడు ఈ ఇక్కడ నుంచి మే నెరం నుంచి అన్ని ఇంజక్షన్లు కానీ అవన్నీ కానీ ఇస్తారు వాళ్ళు ఐదారు ఛానల్ ఉన్నాడు అది పెట్టి వాళ్ళు క్యాన్ అది పెట్టేసి ఇక ఇంజక్షన్ ఇట్లా ఇచ్చేసి లేదు పోయినా ఒక టూ మినిట్స్ కి అవుట్ ఏమి అయితే లోదే మనం లైట్లు చూట్లు ఏం చూస్తాడు ఇట్లా అనేవా సినిమా ఫోకస్ లైట్లు అనగానే ఏం చూస్తుందని మనం చూద్దాం అయిపోయాం సెవెన్ ఓ క్లాక్ పోయిన టూ థర్టీకి పైకి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేసి ఐసిల్ ఆ రోజు నైట్ వర్షం నైట్ టూ ఓ క్లాక్ డాక్టర్ని అడిగినట ఒక డాక్టర్ మా బాగపరిచింద డాక్టర్ అడిగితే డాక్టర్ అని చెప్పిన టైం హీజ్ క్రిటికల్ ఇక హీజ్ క్రిటికల్ అని తర్వాత ఎట్లా ఉంటుంది ఇక ఆమెకు ఎట్లా ఉంటుంది నేనైతే ఏం లేదు అయిపోయింది మనది నేను లోకం లేనిగా మన కిటిక లేదు ఏం లేదు ఇక ఆమె ఒకటి ఎవరు చెప్పాల ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా ఒకటి వర్షం పండుగ ఉందంటే వాళ్ళకేం లేదా ఐసీ ముందు గేట్ ముందు అయిన తర్వాత మార్నింగ్ ఫైవ్ థర్టీ కు నాకు మెలకువచ్చింది సులభ వచ్చేసింది నా రెండు చేతులు కట్ చేసింది నోట్ల ఉన్నది ఆ డాక్టర్ పంపు అనగా డాక్టర్ వేసిన వేసిన కదా వేస్తుంది చేసింది కాగా మీరు అట్లా ఉన్నది అట్లా అంటే డాక్టర్ ఫస్ట్ పైప్ తీసేయండి అని చెప్పినా నేను సఫకేషన్ అయితే పైపు తీసేయని వాళ్ళ వీళ్ళు ఇప్పేసి లోపల హాఫ్ అనవర్ అయింది పైప్ తీసి చేతిలో ఇప్పేసి పైప్ తీసేసి తిప్పుడు ఎక్కిల్ వస్తా ఉన్నాయి ఇక్క పోస్తా మీరు అది చేయవద్దు చేయదు చేయవద్దు కాదు డాక్టర్ నాకు ఇష్టం లేకపోతే వస్తున్నా ఏం చేయాలని చెప్పినాను ఒక టాబ్లెట్ ఇచ్చింది టాబ్లెట్ ఇచ్చి ఒక నీళ్ళు పోసి నిజంగా దామండి దామవుతుంది నాకు టూ డేస్ నుంచి ఏమి తీసుకోలేదు అంత మెడిసిన్ పడేది ఆమె ఒక్కటే బుక్క పోయా నీళ్లు టాబ్లెట్ పోలే ఇక్కడే ఉంది కదా అని చెప్పిన ఆ గ్లాసు వేసా నీళ్ళు ఆ టాబ్లెట్ ఎప్పుడూ వెళ్ళిపోయింది అది దహం పోతా ఆ గ్లాసు తగిన ఇప్పుడు పోయినాట పోయినా అని చెప్పిన ఈమె వచ్చు ఫైవ్ ఫైవ్ థర్టీ పెలిసింది డాక్టర్ పెన్సెస్ ఇప్పుడు ఆమెనా బాగా ఉన్నా నేనా భర్త ఉన్నా చూపేద మాట్లాడేది కలిసి చూడాలా అదే వెళ్ళిపోవాలి భర్తీ ఉండ నా భార్య అనుకుందసే పెట్టుకోవాలి మా అన్న కూడా కొత్త దూరం కలిసి చూస్తాడు అరే కొన్ని నీళ్ళు పోయిన వాడు డాక్టర్ లాగా అంటే నీళ్ళు పోయేది కానీ వాడు అరే వాడ భయం అంటే అరే కొంచక నీళ్ళు అంటే నీళ్ళు పోయేది సార్ అంటే డాక్టర్ చెప్పిన పైపు ఫోర్ అవర్స్ నీళ్ళు తాగవద్దా ఎందుకు అంతే వాంతులు అయితే అని చెప్పి పంపింగ్ సైంటే కాబట్టి బాడీలంతా మెడిసిన్ ఉంది అది పాంపింగ్ సైపోతే స్టిచ్చేసి కదా మనం ఫ్రెష్ ఉన్నాయి చాలా ప్రాబ్లం అయితే అది రిప్స్ అన్ని కూడా కలుతాయి ఏం చేయవద్దు ఫోర్ అవర్స్ మీరు ఓపిక పట్టుకోవాలి నా కన్న ముందు వాచ్ అది ఒకది టైం చూపిస్తా ఉంటే రేపులు చూపిస్తా ఉంది నా కన్ను అంతా ఒకదిగా అయిపోయినావి అనేది మూమెంట్ అంతా ఒక్క కన్ను ఓ డాడ్ చూస్తే ఒక్క చూస్తుంది అది సైడ్ కూడా మాడిపోయిపోతాం దాంతో మాట సగలేదు ఆ టైమ్ నువ్వేం జరుగుతావు అంటే సైతం కాబట్టి చిన్న పడి వాడు నవ్వుతుండవాని నేను తీసుకుని అంటే ఇంకా బతికే ఉన్నావాను కన్ను మూస్తే వాడు చింత వాడు ఎంత కలిసి ఏ నలు కూడా వాని అంత కలిసికున్నవాడు వాడు నవ్వుతుండడు కన్ను మూస్తే భయం అవుతుంది కన్ను మూసి వాడు ఎలా నేను తెలిసిపోతా బతికే ఉన్నావా అంటున్నాడు మూడో సారీకు అట్లా ఉండి ఏ సున్నాము నేను అనగానే ఇంకా వాడిని అడ్రస్ట్ చేయగల ఓహో ఇదే నువ్వు ఇదేనా నువ్వేనా చేసిన కథ అంత అనుకోని ఇక కొంచెం పండుకునే కానీ ఎయిట్ క్లాక్ వచ్చింది ఎయిట్ క్లాక్ వచ్చి డాక్టర్లు వాడబాయి వచ్చేసి పిల్లడు డాక్టర్ డాక్టర్ వస్తారంటే నేను ఎట్లా చేస్తున్నాడు మంచం పైకి లేదు మొగం కడగలన్నా మొగం వాడే బ్రష్ ఇట్ల గిట్టా అన్నాడు ఉంచు అన్నాడు అయిపోయాడు వీళ్ళకి ఏమన్నా ఇడ్లీ తీసుకురండి ఇడ్లీ సాంబార్ అన్నా ఇడ్లీ సాంబార్ రెండు ముద్ర పెట్టేసిండీ నాకు కొద్దాం తీసుకోపోయి పడేసి వాడు ఇడ్లీ నువ్వు ఇల్లు చేయవో పుగ్గు తిన్నా చెప్పిండీ వీళ్ళకు వాళ్లకు ఆ వాడబాయాలో అడిగినప్పుడల్లా హండ్రెడ్ రూపీస్ లోదా అని హండ్రెడ్ రూపీస్ అలా ఇక ఆనికి బతుకుంటే ఆ ఉద్యోగం చేయాలి అసలు దినా ఒక రెండు మెయిల్ రూపాయలు తీసుకురావచ్చు నీ అవసరం లేదు సార్ ఒకరు దినానికి మూడు వేలు తీసుకుపోతు వాడు వచ్చిన వంద రూపాయలు పోయినా వంద రూపాయలు అయిపోయింది ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత త్రీ డేస్ అయిపోయింది ఊదు ఊదని ఒకటి ఊళ్ళో ఊద వాళ్ళు థర్డ్ డే డాక్టర్ వచ్చేసి ఊదు ఉన్నాడు నన్ను రఫ్ రఫ్ డే ఊదేసిన సిస్టర్ ఆయన పైప్ లో ఆయన తీసేయ ఈ పైప్ లో ఉండే కదా అంత డ్రైనేజ్ పైప్ లో ఆమె సిస్టం చేసిన ఏమో తిన్నావా తప్ప నీకు చేసిందలి పిలుచుకో గాలి పిలుసుకో గట్టి మాత్రం గాలి పిలుచుకో రప్ప నీకు చేసింది ఆ లోపల ఎక్కడ జాయిన్ చేసింది అంటే అది ఒక రెండు ఆపరేషన్ అది ఆమె పీకిన పైప్ చూస్తే ఏం చేస్తాను అట్లా చేస్తాం అంటే ఏందా అట్లా చేస్తుంది మంచి కూర్చో నేను పండుకోం కూతుంట చేస్తారు కానీ ఇష్టం ఏమో చూస్తున్నా గానీ ఆ కుట్లు ఆమె రప్ప రప్ప లేసు కట్టినట్టే కట్టిందాన్ని అరే అదే లేదు అండి ఇంకేంది అట్లే ఉంటుంది ఆమె పనే అది చేసేది అదే మన షూ పాలు చేసినట్టు లేహితో కట్ చేసింది వెళ్లిపోయింది అది చూసేదిలేదు చేసేది లేదు అక్కడ రక్తం వస్తుంది ఏమొస్తుందో ఏం తెలియదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పట్టి ఇట్లా పీకేసి ఇట్లా బిడ్డ కుడిసి వాళ్ళు కనికరండి జాలి లేదు చూసినట్టే ఇక మన అదృష్టం బయటికి రావాలా కానీ లేదు అది ఫోర్ డేస్కే వాళ్ళు ఇంటికి పంపించారు ఇంటికి వచ్చిన నేను ఇంటికి ఎప్పుడు పోవాలా అని నాకున్నది ఇంటికి వచ్చేసిన తర్వాత కుప్ప రోజు అంతా ఉంటే ఏమో తెల్లగుందని ఇట్లా అన్న కుట్టు వచ్చేసి కుట్టు రాగానే ఇక దీని ముట్టు ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ దాని అంత తీపిచ్చేసి స్కిన్ తీపిచ్చి చెప్పేసి వచ్చే లోపల ఆ ఊండు మారడానికి ఫార్టీ డేస్ తీసుకున్నది ఫార్టీ డేస్ అయింది ఒక సిస్టర్ వచ్చేది అంటే అయ్యో ఇది మొత్తం కాల్ రిసెప్ట్గా అయిపోయింది కదా కాల్ ఇక్కడికి తీసి చేయబడతాయిగా ఆమె వాళ్ళ కజన్ ఫోన్ చేసి గట్టిగా ఏడ్చింది వాళ్ళకు అయ్యి కాల్ తీసి ఇంకా ఏమైనా పిల్లలకు కాలు తీసేసి వస్తుంది అని సిస్ట సరే లేక నాకు నేను ఇందా మాట కానీ ఎందుకు ఏమన్నా సప్ చూపుకున్నా డాక్టర్ గారు పండుకున్న తర్వాత ఎంత సాలైన ఇన్ఫెక్షన్ అంటే ఇది ఈ నుంచి స్కిన్ తీసింది లోపల వన్ ఇన్ తీసి ఫార్టీ డేస్ అయింది ఫార్టీ డేస్ కూడా అలా వాళ్ళ కజన్ మా బిడ్డని ఆమె మాకు మెడిసిన్ అంతా అడిగితే సప్లై చేసింది ఎంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ మెడిసిన్ అంటే చాలా చాలా కాస్ట్లీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ డేస్ లో ఒక లక్ష రూపాయలు మెడిసిన్ కానీ బ్యాండేజ్ కానీ ప్యాన్లు కాని ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆమె ఒకసారి ఎవ్రీ వీక్ పోలవిడ్ అయిపోయి కురకాలు చేసుకోవచ్చు అండి మా పిల్లడిపోయి బ్యాంకింగ్ ఫోన్ రావాలా దినాంకు ఆర్ ఇంజక్షన్ దినాంకు ఆర్ ఇంజక్షన్ అది కూడా ఎక్కియాల సిక్స్ పొద్దున ఇక పొద్దున ఎక్కించి ఆమె వెళ్ళిపోతుంది ఇక నేను అనుకున్న అప్పుడే ఈమె నర్సింగ్ చేపించిన పని ఇదేనా అనుకున్నాను ఆమె తీసి ఆమె ఆమెదర్ చేసింది ఫస్ట్ ఆమె పేషెంట్ నేనే ఆమె ఆమె పేషెంట్ నేనే ఆమె సెవెన్ ఓ వెళ్ళిపోవాలి కదా ఇక నేను అప్పటికే సిక్స్ థర్టీకి లేచి ముఖం కలిగేసి బ్రేక్ పడి ఫుడ్ సార్లు చేపెట్టి ఆమె ఇంజక్షన్ ఇచ్చిపోవాలి ఆమె ఫస్ట్ డెమోన్స్ట్రేషన్ ఆమె పేషెంట్ నేనే మొత్తం సాటిస్ఫై చేసుకుని నేనే అన్నాను నేను అనుకున్నా అదే ప్రొఫామర్ అందుకోసమే నర్సింగ్ పోయింది అది లేకపోతే మేము ఇట్టువాటు పోవాల్సి వస్తుండే కదా చాలా కష్టం కదా ఇది వన్ ఇయర్ లో మేము ఎన్ని అనుభవించినాం అంటే ఎన్ని అంటే చెప్పలేను లాస్ట్ మంత్ ఇదే మంత్ స ఇదే మంత్ థర్టీ అలా లాస్ట్ మంత్ థర్టీన్త్ డాక్టర్ ఏమంటే పొటాషియం ఎక్కువైంది అనేది పొటాషియం ఎక్కువైపోయింది ఎనీ టైం యువర్ హార్ట్ ఇన్ మేక్ ఏ సో ఇమీడియట్లీ హార్ట్ అడ్మిట్ అన్నారు చందే హాస్పిటల్ పంచరైజ్ రూమ్ నెంబర్ టూ వన్ అనుకున్నాను ఒక పదివేలు అయితే వాడు ఒక్క నైట్ కోసం యాభై వేలు బిల్ వేసి అనేది ఏమనేది నెక్స్ట్ టైం చచ్చిన పొరలే కానీ హాస్పిటల్ ఇక సెవెన్ బైన్ డే పొటాషియం అది ఉండవలసిన రేంజ్ ఏమో ఫైవ్ సెవెన్ ఇక నైట్ లో తక్కువ సిక్స్ అయింది మళ్ళా ఐశ్వర్ లో పెట్టి మళ్ళా అన్ని కిచెన్ ఇక్కడ హార్ట్ ఆపరేషన్ అన్ని కిచెన్ మళ్ళీ అన్ని కిచెన్ తర్వాత ఎందుకు నాకే వస్తున్నాయి అని ఇక ఎంత బాధపడ్డా ఏం చేసినా గానీ ఏం చేసినా భరించాల్సింది ఇక నైట్ ఉండేసి నెక్స్ట్ డే బిల్ కట్టేసి ఇంటికి వచ్చేసినాం కోలే కానీ ఎప్పుడు చూస్తే ఫోర్ పొటాషియం సో అనుకున్నా బిల్లు ఉంది ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ క్రియేటింగ్ టూ పాయింట్ సో డెఫినెట్లీ అది తగ్గితే నాకు విశ్వాసం ఉన్నది అది మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా మేము ఒక అనుభవంతో ఉన్నాము మరి మేము పోయిన నెల త్రీ డేస్ కంటిన్యూగా నేను ఏమీ ఇంకొక అమ్మాయి ఉండే పాస్టివ్ లా త్రీ డేస్ ప్రేర్ చేస్తే ఒకరోజు దేవుడు మాట్లాడిడు నీకేమి కావాల నేను నీకు ఇస్తాను నీకేమి కావాలి అడుగు అయితే ఆ రోజు ఏమే ప్రభానానికి ఏ అన్ని ఇచ్చిన ఇప్పుడు కావాల్సింది ఏనంటే ఒక ఆరోగ్యం రెండవదిండి పరిచయం చేయాల ఉన్న కొద్ది రోజులు కానీ నీకోసం నేను ఒక మంచి సాక్ష్యం పెట్టిపోవాలి నేను ఒక మంచి పరిచయం చేసిన అన్నీ నలుగు చెప్పుకోవాలి అది నీ కోసం నేను నలుగు నడిపేయాలని అది ఒకటే కాని ఇంకా వేది ఏది కూడా నాకు మంచి ఆదీ నేను నీకోసం నేను నిలబడి చేయాలి పరిచయం చేయాలి అంతే మరీ కొద్ది సాక్ష్యం దేవుడు మరి దీవించును కాక చాటు చెడి మనుష్య జాతికి ఏసునామం అన్న హిమ్ వస్తుందా 470, go preach my gospel, what a peru. What's that, somebody? <isn't> <laughs> chatin chuti manushya chati kesu nāmamu Chatin chuti yavasyame supremasāramu Jnādunu viśeśarakṣa nāsunādamu చా ట దాము చాటు దాము చా ట దాము చాటు దా చా ట దాము చాటు దాసు మూ నీలతో విరుదానందంబుతో నిండు గోరు దులు వాద తంబుతో మన్నా నగోరు భక్తుల మైత్రితో మావా ప్రేమాతో చాచు దాము చాచు దాము చాచు దాము చాచుద చాచు దాము చాచు దీమ్ సదా నో వారికి సుబాగము tumhe retamu meentintru sundamu chaatdam chaatdam chaatdam chaatdam chaatdam swastaswartanu దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం కొంతసేపు ప్రార్థనలో కండ్లు ప్రార్థిస్తాం కొంతసేపు పశుద్రవేవా మీకు వదనాలైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రవ్వా ఈ యొక్క గడిషకాలని సురక్షితంగా కాపాడనందుకు మీకు ఎంతో వదనాలు మిమ్మల్ని స్థతించలాగానే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ప్రక్ష్యం విన్నాం మీరు చేసిన కార్యముల గురించి సాక్ష్యం విన్నాం ప్రవ్వా మీరు జీవం దేవుడు అద్భుతాలు చేస్తే స్వస్థపరచువాడు అది మేము చూస్తున్నాం ప్రవా ఎన్ని ఆటంకాలు వచ్చినా గాని దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్న గాని ప్రవాటన్నింటి పాటా పంచాలు చేసి మీ బిడ్డలకి చేతిలో విజయం పెట్టానైనా రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యయనం గ్రహిస్తున్నాం ఆ కల్వరిసల్లో మీరు చూపించిన యొక్క తనమలి విజయాన్ని ప్రవ్వా మీరు పొంది మా చేతిలో అది పెట్టానంటున్నాను కాబట్టి ఇంకా మేము దేని విషయాల చింతించకుండా ముందు పోలాగలను సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకుని నడిపించమని ఏ శ్రీ క్రీస్తున్నాం తండ్రి నుంచి గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో ఒక విషయాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను గళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనం ఎవరైనా చదవగలరా పంతొమ్మిది ఇరవై ఒకటే వచ్చినప్పుడు రెండు వచనాలు పంపించాను పంపిస్తాను అంతే జారవిత్రమకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతులు అల్లరిత కుడిన ఆటపాటలు మొదలైనవి చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా వెరీ బిగ్ లిస్ట్ ఇది ఇంగ్లీష్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారా ఇంగ్లీష్లో సరే తెలుగులో కొన్ని వర్డ్స్ మనకి క్విక్ గా అర్థం కావు కానీ ఇంగ్లీష్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని వర్డ్స్ ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్లో నైన్టీన్ ట్వంటీ వాట్ హ్యూమన్ నేచర్ డజ్ విచ్ క్రాఫ్ట్ ఉందా విచ్ క్రాఫ్ట్ ఉంది తెలుగులో ఎక్కడ ఉంది విచ్ క్రాఫ్ట్ అనే పదం ఉందా విచ్ క్రాఫ్ట్ అనేది తెలుగులో విచ్ క్రాఫ్ట్ ఏమంటారు పదము అభిచారం అని మనకు తెలిసి విచ్ క్రాఫ్ట్ అంటే మంత్రం అంటాం కదా మన వాడుక భాష మంత్రం అంటాం అయితే ఇక్కడ ఈ ఉదయ నేను నా పర్సనల్ స్టడీలో ఎర్లీ మార్నింగ్ లేనిస్తుంటే ఈ విషయం నాకు అర్థమైంది ఏందంటే ద ఫ్లెష్ ఇక్కడ ఇంగ్లీష్ లో అదే ఉంది ఆ ట్రాన్స్లేషన్ లో ఆ పదం లేదు కాని శారీరకమైన కార్యాలు ఇవన్నీ శారీరకంగా ఉండేవారి జీవితాలలో ఈ క్వాలిటీస్ ఉంటాయంట మరోసారి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఒక్క క్వాలిటీ మనలో ఉన్నా కానీ ఖచ్చితంగా అపవిత్రత అన్హోలీనెస్ కామకత్వముగ్రధన ఐడరీ అభిచారం అంటే విచ్క్రాఫ్ట్ ద్వేషము హేట్రైడ్ హేట్రేడ్ అనేది ఫ్లెషి అంటే శారీరకమైన క్రియలు ఇవన్నీ హేట్రైడ్ అనేది సపోజ్ నీకు ఎవరి మీద హేట్రైడ్ ఉందంటే ఆటోమేటిక్లీ నువ్వు స్పిరిచువల్ లెవెల్ నుంచి పడిపోయినట్టు ఎవరి మీద హేట్రెడ్ ఉన్నా గానీ ఫిజిక నువ్వు ఫిజికల్ గా తేరట్ మనమంతా స్పిరిచువల్ ఫ్రీచర్స్ అని బైబుల్ చెప్తుంది కదా ఆయన ఆత్మ ఆత్మస్వరూపి కాబట్టి రక్షింపబడ్డం మనం ఆత్మ ఆత్మస్వరూపాలుగానే ఉండాలి కానీ స్పిరిచువల్ గ్రోత్ కాకుండా ఇది ఫిజికల్ గ్రోత్ కి తీస్తుంది ఈ క్వాలిటీస్ ఉంటే మట్టుకు మనం వీఆర్ వెరీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ గాడ్ హైలైట్ చేస్తుంది ఇలా ముఖ్యంగా ఏంటంటే విచ్క్రాఫ్ట్ ఇప్పుడు మీరు అనొచ్చు విచ్ క్రాఫ్ట్ అంటే శరీరంగా ఉండేవారి జీవితంలో విచ్క్రాఫ్ట్ పనిచేస్తుంది అన్నట్టు ఎందుకంటే స్పిరిచువల్ గా ఉండేవారి జీవితం ఎట్లుంటది శారీరకంగా ఉండేవారి జీవితం ఎట్లుంటది అనేది డిఫరెన్సెస్ చూపిస్తుంది ఈ వాక్యం నీలో ఈ క్వాలిటీస్ ఉంటే మట్టుకు యు ఆర్ డెఫినెట్లీ ఫార్ అవే ఫ్రమ్ హిమ్ అని జ్ఞాపకం చేసింది సో మనం ఏంటంటే ఎవ్రీ టైం జ్ఞాపకం చేసుకోవాలా ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయా ఎన్ని లిస్ట్ చేసిండవరన్నా అండ్ లిస్ట్ చేసినావా ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయా అవి సిక్స్టీ సిక్స్టీన్ క్వాలిటీ ఫోర్టీన్ క్వాలిటీసా ఫోర్టీనా సో మనం ఏం చేయాలంటే అవన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలా ఇందులో ఎన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి ఎన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయనేది క్రాస్ చెక్ చేసుకోవాలా అంటే ఇది ఒక రకమైన మెజర్మెంట్ అన్నట్టు ప్రభు ఎప్పుడైనా మరిన్ని పోలుస్తూ ఉంటాడు అడుగు అడుగునా స్పిరిచువల్ గా గ్రో అవుతున్నామని లేదనేది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ కి ఒక మెజర్మెంట్ ఉంది బ్లడ్ ప్రెషర్ కి ఒక మెజర్మెంట్ ఉంది షుగర్ లెవెల్స్ కి ఒక మెజర్మెంట్ ఉంది ప్రతి దానికి ఒక మెజర్మెంట్ ఉంది స్పిరిచువల్ లెవెల్ ఎందుకు మెజర్మెంట్స్ లేవు ఉంటాయి ఎందుకు లేవు ఉండే ఇక్కడ మీరు విశ్వాసంలో అంచలంచ అంచలంచాలంటే స్టెప్ బై స్టెప్ అన్నాడు మళ్ళీ ఎన్ని స్టెప్స్ మనం ఎదిగినాం ఎన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళు ఉన్నాం కదా ఏ స్టెప్ లో ఉన్నామో ఎట్లా చెప్పగలం సెవెరల్ ఇయర్స్ అగో మా యంగెస్ట్ బ్రదర్ ఒక దర్శనం కలిగింది ఆ దర్శనములో మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆయనకు దర్శనం కలిగింది అది నాకు ఇప్పుడు జ్ఞాపకంకి వస్తుంది ఆ దర్శనంలో నేనేమో హెవెన్ కి వెళ్తున్నానంట ఆ దర్శనంలో స్టెప్స్ స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటా వెళ్తున్నానంట అయితే నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ లైట్స్ వెలుగుతున్నాయంట ఆ స్టెప్స్ అంతా అట్లా రకరకాల లైట్స్ వెలుగుతా ఉన్నాయట స్టెప్స్ నేనేమో ఆల్మోస్ట్ హైయెస్ట్ స్టెప్ వరకు ఎక్కేసానంట మా యంగెస్ట్ బ్రదర్స్ ముగ్గురు కింద కొట్లాడుకుంటున్నారట ఇద్దరు స్టార్టింగ్ స్టెప్ లో వాళ్ళ స్టెప్ ఎక్కలేదట వాళ్ళ స్టెప్ ఎక్కలేదు ఆ స్టెప్ దగ్గర కొట్లాడుకుంటున్నారు ఇద్దరు అయితే మా యంగెస్ట్ బ్రదర్ ఏం చేస్తుండే వాళ్ళిద్దరు వారికి పెద్దోళ్ళు ఇద్దరు వాళ్ళ కొట్లాడుతుంటే అది స్టెప్స్ ఆ స్టెప్స్ ఎక్కడ క్లోజ్ అయిపోతాయి అనే భయంలో వాళ్ళిద్దరిని రెండు చెదలు పట్టుకుని ఆ మెట్ల మీదకి లాగేసిండట లాగేస్తే అప్పుడు వాళ్ళు లాస్ట్ కి అందరు మెట్లు ఎప్పుడారట సో అప్పుడు నాకు ఇమిడియట్ అర్థమైందంటే ఫస్ట్ పోయింది నేనే అంటే ఈ లోకాన్ని ముగించుకుంటున్న ఒక మీనింగే కదా ఈ లోకాన్ని ముగించుకుంటామంట సరే తర్వాత చాలా కాలం కింద నాకు ఒక కళ ఇచ్చింది ఆ కళలో ఎందుకంటే హౌ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ అనేది మనం ఎవరం మనం ఎట్లా అడుగుతామంటే ఐ స్టిల్ వాంట్ లీవ్ ఫర్ లాంగ్ అది హ్యూమన్ టెండెన్సీ ఫిజికల్ గా హౌ లాంగ్ ఎందుకు జీవించాలిప్పుడు ఆస్ట్రేలియాలో ఒక ప్రొఫెసర్ నేను చనిపోవాలనుకున్నాడు అది పెద్ద న్యూస్ అయింది టీవీలో న్యూస్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మన దేశంలో కూడా న్యూస్ లో ఆయన పేరు నాకు జ్ఞాపకానికి వస్తలేదు ఆయన ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ క్రూ ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తెలుస్తా ఎంజాయ్ చేస్తలేదు నేను నీకేనా రోగముందా లేదు నువ్వు ఇంకా ప్రొఫెసర్వే కదా అవును నీకు మంచి జీతం ఉందా ఉంది మంచి ఇల్లుందా ఉంది అన్ని ఉన్నాయి కదా అన్ని ఉన్నాయి ఉన్నా కానీ ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నైన్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి ఆ ఏజ్ లో ఎందుకు చనిపోయి అనుకుంటున్నట్టే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంట మెడికల్ సైన్సెస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి చాలా ప్రదర్తిస్తారు పేషెంట్ సర్జరీ వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లుందో మెజర్మెంట్స్ చేస్తారు వాళ్ళు ఎవ్రీ టైం పోయినప్పుడు వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తే నీకు ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో వారు చెప్పగలనట్టు ఎన్ని సర్జన్ లాస్ట్ స్టడీ చేసేది కదన్నట్టు అయితే ఈయనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదనేసి చనిపోవాలనుకుంటున్నట్టు అంటే ఆయనకి ఎందుకు చనిపోలే అంటే నైన్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాక విరక్తి అన్నట్టు లైఫ్ మా మమ్మీ కూడా చనిపోకముందు ఒక టూ ఇయర్స్ క్రితం చనిపోకముందు నేను ఎక్కువ సమయం ఆమెతో పాటు సమయం గడిపిన ఆమె ఇంకా లాస్ట్ ఇంకొక టూ డేస్ చనిపోకముందు నేను కూర్చోను ప్రతిసారి ప్రార్థనలో నడిపించేవాడిని ఎందుకంటే ఆయన మంచి సేవ చేసింది కూడా కానీ ఆ లాస్ట్ టైంలో ఆమెకి ఇంకా ప్రార్థన చేసేంత ప్యాషన్ వస్తలేదు ఇంకే ఆల్మోస్ట్ ఇంకా నాకు నాకు తెలిసిన కాడికి ఆమె స్పిరిట్ ఆల్రెడీ ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది కానీ జస్ట్ అట్లు ఉంది అంతే చాలా రోజు కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు అన్నది నాకు వ్యరక్తి వచ్చేసింది ఆయన ఇదిలో ఈ జీవితం మీద ఎందుకు వస్తుంది నేను మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక పర్పస్ అనేది ఉంటది అందరికి మనం స్పిరిచువల్ గా అర్థం చేసుకుంటలేం ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప గాని గొప్ప లీడర్స్ గానీ వాళ్ళకి ఎక్కువ కాలం రకాలు ఉంటాయి ఒక దశకొస్తే హెల్ప్లెస్ నెస్ అన్నట్టు ఇంకా నా వల్ల ఏమి కాదు అన్నట్టు అయితే నేను ఇక్కడ మీకు హైలైట్ చేస్తుంది ఏంటంటే ఈ పాయింట్ ఈ వాక్యం ఏం విషయంగా హెచ్చరిస్తుంది అంటే ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఇంకా శరీరకంగా ఉంటావు అనేది ఈ వాక్యం హెచ్చరిస్తుంది ఆ రీతిగా ఉండడం వలన నువ్వు బహుశా ఈ లోకంలోనే ఉండిపోతావేమో ఈ శరణాన్ని విడిచినా కూడా ఆ లోకాన్ని నువ్వు ఎంటర్ కాలేవేమో అనేది ఆ పాయింట్ హెచ్చరిస్తుంది ఒకటి ఈ స్పిరిచువల్ లేయర్ ను అర్థం చేసుకోనికి ప్రయత్నించాలి మనం అయితే నాకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అది నేను మీకు చూపించేసి కొంత తర్వాత వాక్యాన్ని ముగిస్తాను చూడండికే గ్రంథం ఇంకా హాఫ్ అవర్ అంటే ఎహెచ్కెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం ఇస్తా ఉంటాడు దేవుడు ఎంతమంది తెలిసి అధ్యాయం ట్వంటీ అనగానే మనకి ఏం జ్ఞాపకానికి వస్తుంది అంటే లూసిఫర్ సంబంధించిన వాక్యం ఇది కొన్ని ఉంటే ఇట్లా బండగూర్తులు అన్నట్టు చాప్టర్ ట్వంటీ అనగానే సైటన్ సంబంధించింది సైతాన్ ఏ రీతిగా పడిపోయింది లోకంలో వాడు పడిపోక ఎట్లా ఉన్నాడు అనేది అక్కడ ఉంది అయితే పర్టికులర్ గా ఎందుకు సైతాన్ గురించి ఇక్కడ రాసిండంటే అట్లనే పడిపోతారేమో మనుషులు అని హెచ్చరించడం కోరిక రాసింది ఈ వాక్యం కాబట్టి క్రిస్టియన్స్ అంటే ఇది పర్టికులర్గా ఎందుకు క్రిస్టియన్స్ వరకే చెప్పబడుతుంది మనం సాధారణంగా ఎప్పుడు కూడా నాన్ క్రిస్టియన్స్ గురించి జడ్జ్మెంట్స్ ఇవ్వం మనం ఎందుకంటే అన్ఫార్చునేట్లీ పువర్ పీపుల్ వాళ్ళు ఈ వాక్యం తెలియదు వాళ్ళ గురించి మనం ఎప్పుడు జడ్జ్మెంట్స్ దే హెవ్ నెవర్ బీన్ త్రూ దిస్ వర్డ్ కదా వాళ్ళ ధర్మ దీని లోపల లేదు దీని కింద లేదు ఇస్రాల్ పిల్లలు దీని కింద ఉన్నారు ఇంకా ఈ రోజు కూడా బానిసలేవాలి మనకి స్వాతంత్రం వచ్చింది ఎందుకంటే మనం ఇందులో ఉన్నాం ధర్మశాస్త్రం లోపల ఉన్నాం వరల్డ్ లో ఉన్నాం బట్ అన్ఫార్చునేట్లీ నాన్ క్రిస్టియన్స్ ఎక్కడ లేరు కదా వాళ్ళ గురించి ఎందుకు జడ్జ్మెంట్ ఇస్తాం వారి ముందు ఎందుకు ద్వేషిస్తాం వారని మనం అనిలం చూసి వేసనపడకుండా ఒక వాక్యం ఎక్కడుందో నా జ్ఞాపకం లేదు గాని అనిలం చూసి ఎప్పుడు వేసిన పడద్దు మనం అంటే నాన్ క్రిస్టియన్స్ ప్రాస్పరస్ అవుతుంటే వారి గురించి మనం అసూయ ఈర్ష ద్వేషం ఎప్పుడు చూపించద్దంటోటి నాకు ఆశ్చర్యం ఏంటంటే నాన్ క్రిస్టియన్సే ఎక్కువ ప్రాస్పరస్ గుంటారు ఈ లోకంలో కాదా వాడు సంపాదించుకున్నంత వీరు సంపాదించుకోరు మళ్ళీ వీరికి అంతా తెలుసు సత్యం క్రిస్టియన్స్ కి సత్యం తెలుసు ప్రాస్పరిటీ వీరు సంపాదించుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు మనకున్న టాలెంట్స్ ఎట్లా మనకు తెలుసు మన టాలెంట్స్ ఉపయోగిస్తే కోట్లు కోట్లు సంపాదిస్తాం కదా మనం సంపాదించాం అటువంటి డబ్బు మనకు అవసరం లేదండి అది బ్లడ్ మనీ అంట అంటే ఒకటి మోసం చేసి సంపాదించుకుండే మనీ మనకు అవసరం లేదు కానీ ఈ వరల్డ్ ఈ లోకంలో మనుషులు సంపాదించుకుంటారు కానీ దేవుడు మనం దేవుని తప్పి తిరిగినప్పుడు ఆ స్పిరిచువల్ లేయర్ లో ఎదిగినప్పుడు ఆయన నీకేమవసరమో అవన్నీ ఇస్తాను లేదా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నీకేమవసరమో అవన్నీ తపక ఇస్తాను కానీ మనం అడగాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆయన నీతిని ఆయన నీతి అంటే రక్షణ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ప్రభు జీవించడం నీతి జీవితం నీతిని ఆయన రాజ్యాన్ని ప్రభుని రాజ్యాన్ని నన్ను చేర్చుకో పర్లోకరాజానికి సంబంధించిన జ్ఞానంలో అభివృద్ధి పొందడం చాలా మంది చెప్పండి ఎంతమంది తెలుసు క్రిస్టియన్ లైఫ్ లో ఇప్పుడు మనంతా లైఫ్ లో ఉన్నవాళ్ళు హెమెన్ గురించి నీకేం తెలుసు అంటే చెప్పగలరా ధైర్యంగా ఎవరు చెప్తారు చెప్పండి హెవెన్ లో ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలుసా నాకైతే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి హెవెన్ కి సంబంధించిన విషయాలు నేను ఎక్కువ నేర్చుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి అవి అక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో దేవుడు ఏం చేస్తాడో మీకేం తెలుసు చెప్పండి ఈ టైంలో దేవుడు ఏం చేస్తున్నాడు దాని తర్వాత పూర్వకాలపు భక్తులు ఏం చేస్తారో మీరు ఎప్పుడన్నా అడిగినరా నేను ఎందుకంటే ఇందాక చెప్తున్నా చిన్న పిల్లల గురించి వాళ్ళు ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు వేస్తారు మనం వేస్తేలేమంతే నువ్వు ప్రశ్నలు వేస్తే లేవో అటు దేవుడు ఆయన మాట్లాడితే ఎక్కడైన ధైర్యం సంతోషం ఆనందం కలుగుతా ఉంటాయి ఎక్కడైనా ఆనందం కలుగుతా ఉంటావు కాబట్టి నేను ఒక్కటే చూపిస్తాను మీకు ఈరోజు హెవెన్ లో ఏం జరుగుతుందో అది వాక్యం లేనే ఎందుకంటే నేనేదో గాలిలో చూసి లేక నాకు దర్శనం వచ్చిందని చెప్పే టైప్ కాదు అది టీవీ స్పీకర్స్ మాట్లాడతారు అట్లా దేవుని అతను స్టార్ట్ చేస్తారు అవును దేవుని అతను మాట్లాడితే ఇక్కడ ఉండాలి కదా ఇక్కడి కదా దేవుడు మాట్లాడదాం ఆయన వాక్యం కదా ఆయన వాపు కదా ఇక్కడ కనిపించింది నువ్వు చెప్తున్నావు సంథింగ్ డిసెప్టివ్ అన్నట్టే కదా శరీర క్రియలు అన్నట్టు ఇంత చూసిన క్వాలిటీస్ సిక్స్టీన్ క్వాలిటీస్ లో డిసెప్షన్ కూడా ఉంది అక్కడ అంటే ఒక రకంగా విచ్ క్రాఫ్ట్ విచ్ క్రాఫ్ట్ గుణగణం ఏంటంటే మోసం చేయడం విచ్ క్రాఫ్ట్ అంటే ఏం చేస్తారంటే నాకు తెలుసు హైదరాబాద్ లో ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా తెలియదు నాకు ఆ గోల్కొండ క్రాస్ రోడ్ దగ్గర ఒక విచ్ క్రాఫ్ట్ చేసేవాడు రోడ్ మీద అందరూ పాపం వాడి దగ్గర పోయి కూర్చొని పైసలు ఇస్తే వాడు విచ్ క్రాఫ్ట్ చేసే చెట్టు ఏమిస్తాడు ఇట్లా నాలుగు నిమ్మకాయ తీపేసి కొబ్బరికాయ చేసి వాడికిస్తే వాళ్ళ తీస్తాం పోవాలా వాళ్ళ ఇంట్లో సమాధానం ఫాల్ స్పీస్ అన్నట్టు నేను నా కండారా చూసిన నేను చాలా భయంకరమైన పాపం అది అది నేను ఇక పబ్లిక్ లో చెప్పలేను గాని ఆ ఒక స్త్రీ అక్కడ పోయింది నా అది ఎందుకు ఆ రోజు నా కళ్ళకే పడింది ఎంత శారీరకమైన క్రియలు అవి ఫ్లెష్ కి అంత భయంకరమైన పాపం పాపం ఆ స్త్రీ ఎంతో వేదనతోని వాడి దగ్గర పోతే వాడు చేస్తున్న మంత్రం అవి చూస్తే నాకైతే పాపం ఎంత ఏడుపు నాకు అంత భయంకరంగా ఉంటుంది అంటే ఏంటంటే విచ్ పర్పస్ ఏంటంటే నేను వాడికి కంట్రోల్ లో తీసుకోవడం వశీకరించుకోవడం అన్నట్టు అంత భయంకరంగా ఉంటాయి సరే మనము వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడతాను నేను విచ్ క్రాఫ్ట్ ఎట్లా శారీరకమైందనేది నేను మీకు చెప్తున్నాను కానీ క్రిస్టియన్ లైఫ్ కూడా విచ్ క్రాఫ్ట్ నేను చాలా కాలం కిందట ఒక వాక్యం చెప్పిన ద క్రిస్టియన్ విచ్ అని మీరు గూగుల్లో కొడితే బహుశా మనదే వస్తుంది లింక్ ఆర్కైవ్స్ డాట్ కామ్ డాట్ ఓ మీరు క్లిక్ కొట్టండి టైప్ చేయండి క్రిస్టియన్ విచ్ క్రాఫ్ట్ విచ్ క్రాఫ్ట్ నేను చూపించిన ఎవడైతే మనుషులని ఆకర్షించుకుంటారో అదొక రకమైన విచ్ అని ప్రూవ్ చేశాను నేను అక్కడ ఇది ఎక్కడ ఉంది ఎక్కువ చూడండి నువ్వు ప్రభు చెంత లేక మనుషుల ఆకర్షిపడాలా అది విచ్ క్రాఫ్ట్ నా చింతకు ఆకర్షించుకుంటే ఏమవుతుందంటే నా పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నా మీ ద్వారా అది జరుగుతుంది రోజు చర్చ్ సిస్టమ్ లో ఎవరినైనా చూడండి వారి తా ఆకర్షించుకుంటున్నావు కానీ ఎవడన్నా ప్రభు చెంతకు ఆకర్షింపు చేసుకుంటున్నాడా డిఎన్ మూడి గురించి ఆయన గొప్ప దైవజనుడుకోర్స్ ర్యాప్చర్ బోధకుడైనా ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడతాను ఎందుకంటే ఆయన రాష్ట్ర పుస్తకాలు చదివిన కాబట్టి నాకు తెలుసు గొప్ప దైవజనుడు నైన్టీన్ సెంచురీ గొప్ప దైవచనుడు ఆయన ఒకరోజు రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ మిస్ వచ్చి అడిగిందంట ఎందుకు నువ్వు బాగా ఏడుస్తున్నావు ఇంతగా అంటే ఈ రోజు ఏం జరిగింది తెలుసా సండే చర్చ్ అని చెప్తున్నాడు ఏం జరిగిందంటే నేను వాక్యం చెప్పిన ఫుల్ పీటర్ నేను నిలబడి వాక్యం చెప్పిన వాక్యం చెప్పి యాజ్ యూజువల్ నేను చర్చ్ గేట్ దగ్గర నిలబడి అందరికి గ్రీటింగ్స్ చెప్తున్నాను గ్రీటింగ్స్ చెప్పి ఇంటికి పంపిస్తుంటే వాళ్ళందరూ పాస్టర్ గారు మీరు ఎంత బాజిప్పారు పాస్టర్ గారు వాక్యం అని నన్ను పొగుడుతున్నారు కానీ ఎవడు కూడా ప్రభుని చూడలేదు నా వాక్యంలో అందుకు నేను ఏడుస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నా చెప్తున్నట్ట భార్య దాని తర్వాత నెక్స్ట్ సండే ఆయన వాక్యం చెప్పినాక యాజ్ యూజువల్ అగెన్ గేట్ దగ్గరకు వచ్చి కరచలనం చేస్తున్నాడట గ్రీటింగ్స్ చేస్తుంటే ఒక్కొక్కరు వచ్చి కొట్టారు పాస్టర్ గారు మన ప్రభు ఎంత గొప్పవాడు పాస్టర్ గారు అని చెప్తున్నారంట అంటే నువ్వు ప్రేయర్ చేయకపోతే మనుషులు స్టిల్ నిన్నే చూస్తున్నారు అనేది అక్కడ మనం నేర్చుకుంటున్నావు నువ్వు సేవకుల్వి మనుషులను చూపి మనుషులకి ఎవరిని చూపిస్తున్నావు నాకు నాకు ప్రభు దర్శనం ఇచ్చిండంటే మనుషులు ఎవరిని చూస్తారు చెప్పండి నిన్నే చూస్తారు ప్రభు నా తను మాట్లాడి అంటే ఎవరిని చూస్తారు చెప్పండి నిన్నేం అబ్బా ఈ బ్రదర్ ఎంత గొప్పవాడు వీడితో మాట్లాడుతున్నాడు దేవుడు అని అందరు నిన్ను చూస్తారు కానీ మనము ప్రభుని చూపిస్తలేము చర్చ సిస్టమ్ జరుగుతుంది ఈరోజు ప్రపంచం అందరు చర్చి ని ప్రేమిస్తున్నారు అది ఐడాలిటరీ ఇందాక వాక్యం చర్చి ని ప్రేమిస్తున్నారు పాస్టర్స్ ని ప్రేమిస్తున్నారు చర్చి సిస్టమ్స్ ని ప్రేమిస్తున్నారు చర్చ్ డాక్టర్స్ ని ప్రేమిస్తున్నారు మా చర్చిలో చెప్పిందే కరెక్ట్ వాక్యం అంటే ఇందులోంది తప్ప మీ చర్చ ఇందులో నుంచే చెప్తుందా లేదా అనేది మీకు ఎప్పుడైనా పరిశీలించుకున్నారా నేను అనేది అది అల్టిమేట్లీ ఏంటంటే నువ్వు ప్రశ్నలు వేయకపోతే ఆయన నీకు జవాబు ఇవ్వడు పేరెంట్స్ ని మనం విసుగు చెందుతాం పిల్లలు ప్రశ్నలు వేస్తుంటే మన తండ్రి పరలోక తండ్రి ఎప్పుడు విసుగాడు ఖచ్చితంగా ప్రశ్నలు ఇస్తా ఉంటాడు జవాబిస్తానే ఉంటాడు మనం అడుగుతలే సరే నువ్వు అడిగే ప్రశ్నలు లేదు ఏ రీతి చెప్పండి నువ్వు అడిగే ప్రశ్న ఏ రీతి తెలుసా ఈ వరల్డ్ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నావు నేను ఎట్లా ప్రశ్న తెలుసా ఒక బ్రదర్ ఒక సిస్టర్ ప్రార్థన అంశం వస్తాను బ్రదర్ మాకు సంతానం కలుగుతలేదు అని ప్రార్థనకు నేను ఆ టైమ్ లో నైట్ అడుగుతా ప్రవ్వా వీడికి ఎందుకు సంతానం కలుగుతులేదు ప్రవ్వా వాళ్ళలో ఏ బలైన చూపించి ప్రవ్వా నేను వాళ్ళని హెచ్చరిస్తాను ప్రవ్వా అప్పుడు దేవుడు ఖచ్చితంగా చూపిస్తారా లేదా ఏ బలైన వాళ్ళలో అది అడగకుండా మనం ఏం చేస్తాం ప్రవ్వా వారి సంతానం ఈ ప్రవ్వా అంటే నీ ప్రార్థన పోదు అని దగ్గరికి నువ్వు ప్రార్థన చేస్తావు ఎంత ఉపాసం ప్రార్థన చేసినా వాళ్ళలో ఏ బలహీనత ఉందో తెలియనప్పుడు నీ ప్రార్థనకి ఆయన మధ్యలో ఆ బలహీనత అడ్డంగా నువ్వు దేవునికి ఆ మనుషులకి మధ్యలో ప్రతినిధిలాగా ఉన్నావు ఏసు ప్రభు ప్రతినిధో దేవు దేవుని సేవకుడు కూడా ఒక మిడిల్ మ్యాన్ లాగానే ఉంటాడు కదా మనము ప్రభుకి ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రార్థన దాని సన్నిధికి పోదు ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉంటాడు వినాడు ఎందుకంటే శరీర క్రియలు ఉన్నాయి చాలా హేట్ రేడ్ అక్కడ ఉన్నాయి అవన్నీ మనం చూసినాం ఇందాక నువ్వు సహోదరులను హేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు మిరాకుల్స్ లైఫ్ లో మధ్యలో హే ట్రేడ్ ఉంటుంది మధ్యలో హే ఉంటుంది రిలేటివ్స్ మధ్య ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో హేట్ ఉంటుంది అక్కడ అన్ని శరీరమైన క్రియలు ఉన్నాయి అంటే క్రిస్టియన్ లైఫ్ అంతా శారీరకంగా ఉంటే నువ్వు ఎట్లా మిరాకుల్స్ ఉడగలవు నీ లైఫ్ లో అక్కడ హెచ్చరిస్తాడు కాబట్టి ఇప్పుడు నేను చూడండి స్టార్టింగ్ లో ఈ లూసిఫర్ ఎట్లా ఉన్నాడు ఎండ్ టైమ్స్ లో ఎట్లా తయారైండు ఒకవేళ అట్లనే క్రిస్టియన్ లైఫ్ కూడా తయారైతుందేమో ఒకసారి చూడండి దాంతో నేను కంక్లూడ్ చేస్తాను వాక్యం ఏహెచ్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచింది ఎట్లా సేటన్ ఎట్లా తయారైండు మొదట కాదు యాక్చువల్ గా మంచి దేవుని దూతనే కానీ తర్వాత సేటన్ గా మనం చూస్తాం చూడండి అక్కడ పదమూడులో దేవుని తోటయగు ఏదెనులో ఉంటివి ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడ ఉన్నాడు మీరు చెప్పండి ఎక్కడున్నాడు వాడు స్టార్టింగ్ లో ఏదైనా తోటలో ఇంకొక ఉన్నారా ఆదము అవ్వల కంటే ముందే ఉన్నాడు వీడు ఇక్కడ ఎవరు పెట్టింద్రు అతన్ని చాలా క్లియర్గా ఉంది కదా అంటే స్టార్టింగ్ లో ఎంత బాగున్నాడు అన్న విషయాన్ని ఆ జ్ఞాపకం తీసుకుంటుంది దాని తర్వాత ఎట్లు చూడండి డిస్క్రిప్షన్ ఎట్లున్నాడు మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సూలిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు అంటే అంటే డిస్క్రిప్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండాలా ఊహించుకోండి యశ్వంత్ ఇంతక వాక్యం చెప్తున్నాడు వాడు ఎంత వికారంగా తయారై స్టార్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఎంత గంభీరంగా ఉన్నాడు అంటే మీరు అన్న దేవుడు స్పెషల్ గా ఎందుకు ఈ దూతని ఇట్లా తయారు చేసి అంటే మనం కూడా తయారు చేశాడు కదా కీర్తన గ్రంథాలు చూస్తాం దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనని తయారు చేసి దేవదూతలను ఎట్లా తయారు చేసి మనం కూడా తయారు చేసినాం గానీ కొంచెం తక్కువగా తయారు చేశాడు అంతే దాని తర్వాత ఇక్కడ కొన్ని డిస్క్రిప్షన్స్ ఉన్నాయి సాధనంగా మనం వీటిని ధ్యానించాం గానీ వీడు ఎటువంటి రకాల రాళ్ల మధ్యలో ఉన్నాడు విలువగల రాళ్ల మధ్యలో ఉన్నాడు వీడు ఏం చేశాడు మనకి అర్థం కావాలా ఎందుకు అట్లా తయారైంది అనేది ఇక్కడ ప్రశ్న వేసినప్పుడు ప్రభు జవాబిస్తాడు చూడండి ఇక్కడ నీవు నియమింపబడిన దినమున స్టార్టింగ్ పాయింట్ నీవు నియమింపబడిన దినమున పిల్లల గురువులు వాయించి వారిను నీకు సిద్దమయ్యి అంత స్పెషల్ అవకాశం ఇచ్చింది దేవుడి దూత కనేటి ఇక్కడ ఉంది తర్వాత అభిషేకం దిన కేరువు అంటే ఇక్కడ నేను అయిపోయిన నేను ఇక్కడ డిస్క్రైబ్ చేస్తా అభిషేకం అంటే మీకు తెలుసు అనాయింటింగ్ హోలీ స్పిరింగ్ అభిషేకం ఈ దూతని అభిషేకించండు అంతవరకు అంత డిస్క్రిప్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడు దూత కానీ అభిషేకం లేకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా వేస్ట్ అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే दूत नी अभिषेक उूतम का नीक अभिषेक ले महिमपरचलेम अंटे इंको पाइं पाइंटे दूत अभिषेक उसे मनुक हाई इंपारटन दिन रोजुला अभिषेक लेकिन वालने शारीकमे क्रियाक नी अभिषेक ले అభిషేకాన్ని ఉన్నా కూడా దాన్ని చెడగొట్టుకుంటారు అది సెకండ్ పాయింట్ అది దాని గురించి అంత హైలైట్ నేను చేసాను గానీ దూతకే అంత అభిషేకం ఇవ్వాల్సి వచ్చిందే దేవుడు ఎందుకంటే అభిషేకం లేకపోతే ఆయన ఒక పని ఒక పని కొరకు నియమించింది దూతని ఆ పని చేయలేమన్నట్టు అందుకు మనకు అనాయింటింగ్ చాలా అవసరం మనం ప్రార్థనలో కనిపెట్టుకోవాలి ఈ ఫ్లెష్ మీద విజయం పొందాలంటే నీకు అనాయింటింగ్ అవసరం అన్ఫార్చునేట్లీ అనాయింటింగ్ పొందినాక కూడా ఫ్లెష్ నిన్ను అడ్డగిస్తూనే ఉంటుంది చర్చ్ సిస్టమ్ లో హెట్ రైడ్ పాలిటిక్స్ ఎందుకున్నాయి ఎలక్షన్స్ వచ్చి కొట్టుకుంటారు తనుకుంటారు రక్తాలుగా అతాయి పోలీసులు వస్తారు ఏ చర్చి అండి పోలీస్ సిస్టమ్ ఉందా లేదా చెప్పిన నేను పుట్టింది సిఎస్ఐ పెరిగింది హెబ్రోన్ లో అంటే ప్రైమ్ ఏజ్ నేను హెబ్రోన్ లో కడుపుకోట యంగ్ యూత్హుడ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ వచ్చినప్పటికీ అగెయిన్ బ్యాక్ టు సిఎస్ఐ సీఎస్ఐ లో యంగ్స్టర్స్ కి చాలా మంది ప్రభుత్వంగా నడిపించాను గొప్పగా నేను చెప్పుకుంటాను బాప్తిజం వల్ల కూడా నడిపించాను అప్పుడు ఎల్డర్స్ నాకు వ్యతిరేకమైన నువ్వు ఎట్లా బాప్సాలు ఇప్పిస్తావ్ చిన్నప్పుడు నువ్వు అల్రెడీ బాప్ ఇన్ఫెంట్ బ్యాప్జం పనికిరాని బ్యాప్టిజం అని తెలుసు ఇన్ఫాంట్స్కి ఏం తెలుసు ఏది పాపం అనేది వాడికి వాడి తండ్రి కుమారాత్మ అనేసి తల మీద మూడు సార్లు నీళ్లతో నానిపితే బ్యాప్టిజం అయిపోయినట్టే కదా పాప క్షేమపాణ ఎప్పుడు తెలుస్తుంది హృదయంలో నువ్వు పాపం తెలిసినప్పుడే కదా నువ్వు మార్మల్స్ పొందిన దాని తర్వాత అక్కడి నుంచి నేను పెరిగి రావడం జరిగింది సరే అంత నేను డీటెయిల్ గా టెస్టి మనీ గురించి నేను చెప్తాను కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏ రీతిగా ఈ ఫ్లెష్ నేను అడగించింది చర్చి సిస్టమ్ లో అందుకు మనం దాని నుంచి బయట రావాల్సి వచ్చింది నేను ముఖ్యంగా చెప్తున్నా హెడ్ ట్రేడ్ కొట్లాటలు ఇంకా చెప్పలేం యంగ్స్టర్స్ కు వీళ్ళు యంగ్స్టర్స్ చెప్పడానికి వీళ్ళు కానీ చాలా భయంకరంగా ఉంటుంది నేను యంగ్ యంగ్స్టర్స్ ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేసేవాడిని ఆ రోజులలో ఎస్పీజీ అయితే చాలా మంది హోలీ స్పిరిట్ ఎస్పీజీ లో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అవడం మనుషులు టంగ్స్ లలో మాట్లాడటము అది రేర్ అన్నట్టు హిస్టారికలీ రేర్ అది జరిగింది నైన్టీ టూ నైన్టీ మన ఫెలోషిప్ లో మనం నడిపించడం యంగ్స్టర్స్ గర్ల్స్ బాయ్స్ వచ్చే ప్రేయర్లు కూర్చుంటే పన ఇంటి దిగింది ఇది ఫిజికల్ గా అనిపిస్తుంది కళ్ళ ముందుగా అనిపిస్తుంది అభిషేకం ఆ హోలీ స్పిరిట్ మీద పడగానే బాడీలు కొట్టుకోవడము ఇట్లా దేవుని స్థితించడము దాని తర్వాత రావడం నేను చూసిన ఎస్పీజీ చర్చలో సిఎస్ఐ చర్చిలో దాని తర్వాత నేను బయట రావడం కూడా జరిగింది అది డిఫరెంట్ ఇష్యూ కానీ గ్రాడ్యుల్ ఏం జరిగిందంటే నేను బయటకు వచ్చినాక అది కంటిన్యూ కాలేకపోయింది దాని తర్వాత మరికొంతమంది యంగ్స్టర్స్ రావడం గర్ల్స్ బాయ్స్ రావడము అక్కడ అన్ని లవ్ ఇటువంటి అన్ని నడిచినాయి మొత్తం రెస్ట్రై అయిపోయింది మనం బయటకు వచ్చినాక అంటే చూడండి శారీరకమైన క్రియలు ఎట్లా ఉంటాయి అనేది నేను ఇందాక మీకు చూపిస్తాను సిక్స్టీన్ క్వాలిటీస్ లో అవన్నీ నెరవేరుతున్నాయి ఆడ చర్చలు ఈ రోజు ప్రతి చర్చలో ఉన్నాయి ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ చూడండి ఇక్కడ అభిషేకము నొందిన ఒక ఆశ్రయముగా నీవుంటివి అభిషేకము పొందిన కేరుబువై ఆశ్రయముగా నీవు కాబట్టి అభిషేకము ఎందుకు అంటే మనం అభిషేకింపబడ్డామంటే మనం ఇతరులకు ఆశ్రయ ఆశ్రయకరంగా ఉంటామంటే ఈ దూతని ఎందుకు నియమించిండంటే ఆశ్రయం కల్పించడానికి ప్రొటెక్షన్ కొరకు ఇచ్చాడు ఎవరిని ప్రొటెక్ట్ చేయాలా చెప్పండి ఎవరిను ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఇచ్చాడు పని కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందో చూడండి ఇక్కడ ఆశ్రయముగా నీవు ఉంటుంది అయితే నేను అందుకే నేను నియమించి తిని అంతేనా దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది అంటే దేవునితో కూర్చొని ఉన్నాడు వాడు అక్కడ ఇప్పుడు చూడండి కాళ్ళు చున్న రాళ్ల మధ్యను నీవు సంచరించు ఇది సాధారణంగా ఎవరు డిస్కస్ చేయరు యాక్చువల్గా ఏ కామెంటరీస్ కనిపించేవాన్ని ఏ పాస్టర్స్ చెప్పారు కాళ్ల చున్న రాళ్ల మధ్యలో వీడు ఏం చేస్తుండే అక్కడ ఉందా సంథింగ్ ఏదో చేసి మనం అర్థం చేసుకోవాలా లేకుంటే అది ఎందుకు హైలైట్ చేస్తా వాక్యం నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ఏముందిక్కడ ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా వుంటివి అయితే సరే ఇక్కడ ఆ రాళ్ల మధ్యలో ఏం జరిగింది ఆ మండుతున్న రాళ్ల మధ్యలో ఏదో జరిగింది అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు దేవునితో సమంగా ఎందుకు ఎంచుకున్నాడు వాడు ఎందుకంటే దేవుని పర్వతం మీద వాడిని పెట్టినప్పుడు వాడి హృదయంలో ఆ థాట్ ఎందుకు వచ్చింది మీరు చెప్పండి అది దేవుని వల్ల కలిగిందా లేక వాడికి ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి కొన్నిసార్లు మనము కిచెన్ లేడీస్ కి బాగా అర్థమవుతుంది కిచెన్ లో మీరు టీ చేస్తారు కదా ఎవ్రీడే ఒకేలాగుంటుందా టేస్ట్ టీ అదే ఒకటే వాటర్ మున్సిపాలిటీ వాటరు అదే విజయ మిల్క్ ప్యాకెట్ అదే షుగర్ అదే స్టవ్ అదే హీట్ చేస్తున్నాం గానీ టేస్ట్ ఎందుకు వేరవుతుంటది సంథింగ్ వెంట రాంగ్ అన్నట్టే కదా మీరు చేసే విధానం తప్పులు ఉన్నట్టే కదా ఇక్కడ కూడా అదే జరిగింది ఈ వాక్యంలో వాడు ఏదో చేసిండు ఆ రాళ్లతోని వాడు ఆ వజ్రాలతో ఏమో చేసిండు దేవుడికి ఇచ్చిన ఆ యొక్క అనాయింటింగ్ ని తారుమారు చేసుకున్నావు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంది సింపుల్ ఏంటంటే దేవుడు నీకు ఎందుకు అభిషేకం ఇచ్చిండ పని పరుకు దాన్ని తారుమారు చేసుకుంటే ఏం చేస్తారు ఎప్పటినైనా ప్రొటెక్ట్ చేయడు అక్కడి నుంచి పడిపోయాడు అక్కడి నుంచి క్రిందకు పడిపోయి దాని తర్వాత ఏం జరిగింది అన్నాడు వీడు పడిపోయినప్పుడు మూడు వంతుల ఏంజిల్స్ ని వాడిని వెంట పెట్టుకుని వచ్చింది అంటే వాడ రిబెలియన్ అయింది అక్కడ ప్రణం రిబెలియన్ చూస్తాం గ్రేట్ రిబెలియన్ ఉంది అక్కడ వాక్యం అప్పుడు నేను అంత డీటెయిల్ గా చూపించాను గానీ వాడు అక్కడ పడితో వాడి హృదయంలో ఆ చెడు ప్రవర్తన వచ్చింది దేవుని తర్వాత నేనే దేవుని అనే థాట్ ఎప్పుడు వచ్చిందంటే వాడు దేవుడి ఇచ్చిన క్రమాన్ని వంకర చేశాడు అక్కడ అభిషేకం ఇప్పుడు అభిషేకం ఒక్కసారి ప్రభు అభిషేకం ఇచ్చినాకా లోకంలో కూడా దేవుని బోధన సరిగా లేని వారి ద్వారా కూడా అద్భుతాలు జరుగుతూ మనం చూస్తాం కండారం మిన జరుగుతూ కానీ ఎండు లో జడ్మెంట్ రోజు వాళ్ళు ప్రభు సన్నిలో ఉండేటప్పుడు మీరు ఎవరో నాకు తెలదంటాడు ప్రభు నేను ఆమెను స్వస్థపరచలేదా దయ్యంలో మెలగొట్టలేదా రోగులను ప్రవచించలేదా అద్భుతాలు చేయలేదా అంటే మీరు ఎవరు నాకు అంటే ఆ అనాయింటింగ్ ని వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు శాంసోన్ మిస్యూజ్ చేసుకోలే అనాయింటింగ్ ఆయన మీద ఉన్న అనాయింటింగ్ ఏంటంటే ఇసల్పల్లికి ఆదరణకరంగా ఉంటానికి ఆయన అనాయింటింగ్ చేసిండు ఒక న్యాధిపతి లాగుండి ఇసల్పల్లికి సమాధానం కల్పించడానికి కొరకు శాంసోన్ ని లేవనెత్తిండు పన్నెండు మందిలో ఒక పన్నెండు మంది న్యాయధిపతిలో ఒకడు అన్ఫార్చునేట్లీ ఏం చేసిండు వేస్ట్ చేసుకున్నాడు వేస్టెడ్ అనాయింటింగ్ అంటారు దాన్ని ఏం చేసిండు తన బలాన్ని చూపించడం కొరకు పిచ్చి పిచ్చి కరెలైన చేసినా లేదా మీరు చెప్పండి పిచ్చి పిచ్చి ఉంటే చేసిన పనులు ఆ గా నక్కలను కట్టుకోవడం ఏంది వాటి తోకలకి కాగడాలు కట్టడం ఏంది వాటికి మంట పెట్టించి పొలాల నడిపించడం ఏంటి అవన్నీ పిచ్చి ఓకిరి చేసేటలా కాదా విక్విడ్ థాట్స్ అనాయింటింగ్ వేస్ట్ చేసుకుండా లేదా మనం చూస్తాం ఓల్డ్ టెస్ట్మెంట్ లో అంత పవర్ఫుల్ అనాయింటింగ్ ఇంకా ఒకరికి కనిపించదు ఓన్లీ న్యూ టెస్ట్మెంట్ లోనే మనం పేదూర్ కాలను చూస్తాం పవర్ఫుల్ అనాయింటింగ్ ఓల్డ్ టెస్ట్ మెంట్ లో అంతా పవర్ఫుల్ అభిషేకం పొందుకున్న శాంసంగ్ వేస్ట్ చేసుకుంటే ఎందుకంటే ఆ శరీరము డామినేట్ చేసింది ఆ నాయింటింగ్ మనం చేయనియద్దు అది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం కాంప్రమైజే కావద్దు సెక్యులర్ వరల్డ్ తో మనం కాంప్రమైజ్ కావద్దు యంగ్స్టర్స్ ఒకప్పుడు మేము కూడా యంగ్స్టర్స్ మనం కూడా యంగ్స్టర్స్ తెలుసు కాలేజ్ నా లైఫ్ ఎట్లా నేను ఎప్పుడు బాయ్ గర్ల్స్ అందరూ కలిసి అవటం కానీ కేర్ఫుల్ గానే వాళ్ళం కాంప్రమైజే కాకపోయే వాళ్ళం ఎందుకంటే ఒక పర్పస్ కొరకు మనం ఈ లోకంలో ఉన్నాం ఆయన కొరకు ఎంత హోలీగా నువ్వు జీవించగలవు హోలీగా లేకపోతే అనాయింటింగ్ ఉండదు అనాయింటింగ్ ఇచ్చినాక పర్పస్ ఫుల్ఫిల్ కావాలా కానీ సైతాన్ వేస్ట్ చేసుకుండు అంటే లూసిఫర్ ఆ అనాయింటింగ్ వేస్ట్ చేసుకున్నాడు కానీ ఒకసారి అభిషేకం ఇచ్చినాక ఆ పవర్ ఇచ్చినాక దేవుడు వాపస్ తీసుకోడు ఎండ్ టైమ్ లో వరకు ఉంటుంది ఆ పవర్ అందుకే సైతాన్ మనం అందుకే పత్రికలు ఇస్తాం జడ్జిమెంట్ ఏ రోజు వరకు వాళ్ళని భద్రప అట్లా పెట్టిండు దేవుడు వారి కొరకు నరకాన్ని రెడీ చేసి పెట్టిండి అంటే అనుచరులందరూ అడికే పోతారు చివరికి కాబట్టి అన్ఫార్చునేట్లీ ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ లో ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో తెలుసుకోనా నువ్వు ఆ ఫ్లెష్ గ్రూప్ లో ఉన్నావా స్పిరిచువల్ గ్రూప్ లో ఉన్నావా ఆత్మలో ఎదగాలంటే నువ్వు శారీరకంగా ఉన్నంత కాలము వీటిని నువ్వు గ్రహించలేవు ఏదో కాలం వెళ్లిపోతుంటే లైఫ్ వెళ్ళిపోతుంటది యూత్ వెళ్ళిపోతుంది అడల్ట్హుడ్ వెళ్ళిపోతుంది ఏజ్ వచ్చేస్తా వచ్చినాక కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటావు అందుకే యంగ్ప్పుడే ఇవన్నీ మనం పర్సూ చేయాలా ప్యాషన్స్ ఆ నాయిన్ థింగ్ ఆయన మహిమ పొరుపు వాడినప్పుడు అద్భుతాలు తెస్తావు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది లాక్ డౌన్ లో ఎన్ని మిరాకుల్స్ ఇస్తున్నావు నా లైఫ్ లో ఈ లాక్డౌన్ లో అసలు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ మనకు ఆ లేదు ఎందుకంటే మన కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్గానే కాదు కదా ఆ సర్వర్స్ ఆన్ చేసుకోవడం కెమెరాస్ ఆన్ చేసుకోవడం సౌండ్ సిస్టమ్స్ ఆన్ చేసుకోవడం నాయిస్ ఆ ఆ ఓపెన్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ స్ట్రీమింగ్స్ ఏంటి అవన్నీ నేర్చుకుని వీడియోస్ తయారు చేయడం ఏంది ఆడియోస్ సాంగ్స్ తయారు చేయడం ఏంది సాక్షాలు అందరి నుంచి జమ చేసుకోవడం ఏంటి వాటి అన్నిటినీ సీక్వెన్స్ చేసుకుని పెట్టి స్ట్రీమింగ్ చేయడం అది ఇంపాసిబుల్ మన లాంటి ఒక స్టూడియో ఒక పెద్ద స్టూడియో లాగా ఉంటే వాళ్ళంతా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఆ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటే కంప్యూటర్ ప్రోగ్రామర్స్ ఉంటే వాళ్ళు చేస్తారు అవి వాస్తవాలకేం తెలుసు సేవకులకు ఏం తెలుసు ఇవన్నీ ఈ రోజు చర్చ సిస్టమ్ ఈ టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చర్చలన్నీ క్లోజ్ అయినాయి ఎవరికి లాస్ట్ సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ కదా ఇది లాక్ డౌన్ అయిపోయి ఎయిటీ డేస్ అయింది ఈ రోజుకి 85th ఫిఫ్త్ డే కదా ఎయిటీ డే అంటే ఓ ప్లస్ డేస్ అంటే ఆల్మోస్ట్ నైన్టీ డేస్ లాక్ డౌన్ ఈ నైన్టీ డేస్ లాక్డౌన్ లో ఏ పాస్టర్లకి కూడా చర్చ ఎటనాడపాలను తెలియలేకపోయింది ఇంటి దగ్గర ఒంటరిగా కూర్చున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంటే నువ్వు అనాయింటింగ్ వాడుకోలేదు ఏ చరిత్ర యంగ్స్టర్స్ ఉంటారు కదా డీటెక్ నాలెడ్జ్ వాళ్ళు నువ్వు ఎప్పుడు వాళ్ళకి అనాయింటింగ్ చూపించలేదు వాళ్ళకి యంగ్స్టర్స్ నువ్వు ప్రమోట్ చేయలేదు నువ్వు రీతిగా నడిపించండి ఒక స్ట్రీమింగ్ ఒక చిన్న స్టూడియోలోగా తయారు చేయండి అనేసి చర్చలో యంగ్ ప్రోత్సహించలేదు పాస్టర్ చాలా మంది పాస్టర్స్ నాకు ఫోన్ చేసి బ్రదర్ నిజంగా మాకు ఈ టెక్నాలజీ తెలియదు బ్రదర్ ఈరోజు మేము ఏ రీతిగా మా సంఘాన్ని ఆదరించలేదు నీకు అనాయింటింగ్ ఉంటే ఆదరించే వాళ్ళు ఇందాక మనం ఆ దూతాన్ని ఎందుకు అనాయింట్ చేసేడు ఆదరణకరంగా ఉండాలని ఈరోజు పాస్టర్స్ ఆదరణకరంగా లేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే అనాయింటింగ్ ఏం చేసుకున్నారు ఫ్లూ చేసేసారు పడేసారు శారీరకమైన వాటి ఫైటింగ్స్ కొరకు ప్రాస్పరిటీ వరకు మనీ కొరకు పొజిషన్స్ కొరకు పవర్స్ కొరకు వేస్ట్ చేసిన నైన్టీ సంస్ ఎట్లా వేస్ట్ చేసుకుంటా విశాల్ దేశం మొత్తమొదటి రావు వేస్ట్ చేసుకుండా నైన్టీ ఆయన మీద ఉండే సమయాలు అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మీద హోలీ స్పిరిట్ ఉన్నట్లు ఆడ వాక్యం రాయబడింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది ఆ నైన్టీ షైనింగ్ లాగుంది ఆయన సడన్ గా నైన్టీ కనిపించదు అది స్పిరిచువల్ది అవ్వదు కానీ హోల్ డే ఉందంట ఈవినింగ్ వర్క్ ఉంది దాని ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ఆయన ప్రవచించినట్లుంది అక్కడ వాక్యం అటువంటి అనాయింటింగ్ ఉన్నవాడు జలస్థితికి ఎట్లా బానిసైపోయిన సొంత అల్లుణ్ణి చంపడానికి ముందుకు వేసిండే చూడ చంపుతారు అల్లుణ్ణి అల్లున్ని చంపని కూతురు భర్తనే కదా కూతురు భర్తను చంపడానికి ఎట్లా వచ్చింది ఆయనకి మైండ్ అనాయింటింగ్ వేస్ట్ అయితే అట్లుంటాయి హేట్రెడ్ చాలా పవర్ఫుల్ స్పిరిట్ అది హేట్రెడ్ ద లై యాక్చువల్లీ హేట్ ఈస్ అయి ఫర్ ఈస్ ట్రూత్ చెప్పండి చాలా మందికి ట్రూత్ ఇష్టమా లైజ్ ఇష్టమా నాకైతే ట్రూత్ ఇష్టమే చాలా మంది నాకు వ్యతిరేకంగా మాట్లాడారు నేను ఇమ్మీడియట్ రిక్కులు తీసుకుంటారు వై డ్ ఐ హేట్ హీమ్ ఇఫ్ దేవుడు పర్మిట్ చేయకపోతే వాడు నా గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాడు దావిదంటాడు అట్లా సౌలు మూడవ కుమారుడు ఉంటాడు యూన తాన్ని చలిపోయినా మెఫి భోషేత్ మెఫి భోషత్ కదా వెరీ స్ట్రెంజ్ నేమ్ అవుతుంది కుంటివాడు ఉంటాడు వాడు దావిదీని తిడుతా ఉంటాడు గోడ మీద కూర్చొని తిడుతా ఉంటాడు దావిది మీద అంటే వాళ్ళ ఫాదర్ నుంచి ఆ స్పిరిట్ ఈనకొచ్చింది కొడుకు బట్ యోనాథానికి యూనాథాను దావిదికి ఫ్రెండ్ కదా క్లోజ్ ఫ్రెండ్ యూనాథానికి దావిదంతా ఎంత ఇష్టమో అంటే బామార్దులు బామార్దులకి అంత ప్రేమ ఉంది యోనాథాన్ చనిపోతే దావిదు భయంకరంగా ఏడుస్తాయి మనం చూస్తాం అనాన్ని మనం ఎట్లా వేస్ట్ చేసుకుంటున్నాం అనేది అక్కడ వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనం ఈ రోజు నుంచి దాన్ని వేస్ట్ చేయద్దు నేనైతే వేస్ట్ చేయదలుచుకోలేదు ఎట్టి నేను ఎంతగా ఫ్రీ ఆక్యుపైడ్ గాని గానీ రఫ్లీ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ ఈ రోజు కూడా పనిచేస్తున్నాను లాక్ డౌన్ ముందుకు పనిచేస్తాను వెకేషన్స్ లేవు హాలిడేస్ లేవు సండేస్ లేవు ఫెస్టివల్ డేస్ లేవు ఎప్పుడు అవకాశం దొరికితే నేను పోతనే ఉన్నాను దేవుని సేవలో ఉండనే ఉన్నాను కంటిన్యూస్ గా నన్ను ప్రోత్సహించిన వాడు లేరేమో గానీ నేనైతే కాంప్రమైజ్గాను ఎందుకంటే నేను సత్యం తెలుసుకున్నాను ఐ విల్ నాట్ వేస్ట్ మై నైన్థింగ్ ఎట్టి ఫస్ట్ లో వేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కరోజు ఆ సంస్ వేస్ట్ చేసుకోవడం వల్ల ఎంతో మంది ఇసలిస్తిన్ల చేతిలో ఆయన కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఏ రోజు వాళ్ళందరినీ పిసలీలని విడిపించుకునేవాడు ఆయన మంచి న్యాధిపతి సాక్ష్యం పొందేవాడు వేస్టెడ్ పొటెన్షియల్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో ఈరోజు యంగ్స్టర్స్ కూడా అవన్నీ వేస్ట్ చేసుకుంటే టైం ఈ లాక్డౌన్ లో గేమ్స్ ఆడుకుంటే టైం అంతా వేస్ట్ చేస్తుంటే వేస్టెడ్ ఎనర్జీస్ సారీ వేస్టెడ్ నాలెడ్జ్ వేస్టెడ్ పొటెన్షియల్ మనం ఆడద్దాం అని చెప్పం కదా కంప్యూటర్ గేమ్స్ మనం కూడా ఆడవాలే కదా బట్ అట్లెప్పుడు ఆడలేదు ట్వంటీ అవర్స్ ఆడుతున్నారు ఈ మధ్య ఆన్లైన్ గేమ్స్ నాన్ స్టాప్ రాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు ఆడతారు గేమ్స్ వేస్టింగ్ దేర్ ఎనర్జీస్ మనం ఏం చేస్తున్నాం ఓల్డ్ టైమర్స్ అయ్యి అండి ఆర్ నాట్ గివింగ్ దెమ్ డైరెక్షన్ సరే మీరంట లేదు నేను చెప్తాను వాళ్ళకి చెప్తే మా మీదనే కసరుకుంటారు బ్రదర్ అంటే ఖచ్చితంగా కసరుకుంటారు ఎందుకంటే ఆ స్పిరిట్ అది ఆ గన్ షూటింగ్ గేమ్స్ కదా ఇవన్నీ వాణ్ణి చంపడం వీడిని చంపడం బ్లడ్ షెడ్ ఆయన అనాయింటింగ్ ని మనం ఎట్లా వేస్ట్ చేసుకుంటున్నాం చూడండిగా చెప్పాలంటే అనాయింటింగ్ ఏంటంటే ఆయన మంచి లైఫ్ ఇచ్చింది మనకి ఆయన ఆయనతో వాటి సాహసం కలిగి జీవించే లైఫ్ ఇచ్చిండు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం మనం చేసుకోదు మీద ఈ లెసన్స్ లెన్ అందుకే సరే మనం చాలా కాలం బైబుల్ స్టడీ నడిపించాం దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి నాకు తోచలేదు ఐ థాట్ దిస్ ఒక వే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అని ఒక వే అదొకటి నేర్చుకుందాం అట్లీస్ట్ ఒక ఫోర్ వీక్స్ నుంచి రన్ చేస్తున్నాం లాట్ ఆఫ్ హిక్అప్స్ ఉండే లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఉండే బట్ ప్రభు సహాయక్కడ ఉన్నాడు లాస్ట్ లాస్ట్ మండేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఏ గ్యాప్స్ లేకుండా వచ్చింది ఇప్పుడు నేను అనుకుంటే బహుశా ఇంకా బాగా జరుగుతుందేమో ఎందుకంటే ఆ అనాయింటింగ్ ని నేను ఆయన మహిమ కొరకే వాడుతున్నాను ఆ పర్పస్ నేను యూప్లైజ్ చేసుకుంటున్నాను కాబట్టి అటువంటి పర్పస్ కొరకు మనం అందరం ఈ లోకంలో ఉన్నాం నువ్వు ఏ చదవన చదువుకో ఏ స్టడీస్ అయినా కంప్లీట్ చేసుకున్నావు హైయెస్ట్ స్టడీస్ అయినా చదువుకో దాన్ని ఆయన పర్పస్ కొరకు వాడుకోకపోతే నీ స్టడీస్ వేస్ట్ అన్నట్టు నీ పొటెన్షియల్ వేస్ట్ అయిపోతున్నట్టు ఈ లోకంలో ఏమి ఎస్టాబ్లిష్ చేసినా నో విల్ రిమెంబర్ యూ really this the standard kept on that 95% of people in this world will never be remembered for whatever they do 95% manushane ever mi mutata lane nu gappakam iskovve mi puttata ever ante ne telusa peru cheppandi mi mutata la gappukunnara gappakam clear endukante vallu em chestharu ee lokamlo kontham anchestharu maa mutata goppa daivajanudu andi naturally gurthu pettukuntaru kada devuni sevakulani gurthu pettukuntaru maa mutata em chesindu అసలు ఎవరు కూడా తెలియదు అంటారు కదా మీరు కొంచెం వెతుక్కోండి ముత్తాతలు ఎవరు కొంచెం కష్టమే ఎందుకంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ నెవర్ బి రిమెంబర్డ్ ఫర్ వాట్ దెడ్ అవన్నీ ఫ్లెష్ కి సంబంధించినవి లోకాతీతమైనవి కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మనం మన టైం ఎగ్జాక్ట్ టైం అవుతుంది కాబట్టి కొంతసేపు ప్రార్థనలు కూర్చుందాం మోకాళ్ళు కళ్ళు మూసుకోండి మీరు ఎక్కడ కూర్చున్న హెల్ప్ మీ నాట్ టు వేస్ట్ మై అనాయింటింగ్ నా పొటెన్షియల్ నేను వేస్ట్ చేసుకోవడానికి వీళ్ళే అని మటుకు మీరు ఒక ప్రశ్నించుకోండి What should I do? Important question ఇది అందరికి ఇప్పుడు నేనేం చెయ్యాలా పేతురు ఆ రోజు పెంతగోస్త పండ రోజు వాక్యం చెప్పినప్పుడు ఇంచుమించు ఐదు వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది ఉండే ఆ రోజు సహోదరుల మేము ఏం చెయ్యాలా ప్రశ్నేస్తున్నారు దట్ మీన్స్ యువర్ హార్ట్ ఈజ్ ఓపెనింగ్ అప్ అదర్వైస్ రిజిడ్ హార్ట్ ఉంది అన్నట్టు నీకు హౌ షుడ్ ఐ లివ్ టు ద గ్లోరీ ఇంకా ఎంతకాలము స్వార్థం గురించి వ్యక్తిగత జీవితం గురించి నీ కుటుంబం గురించి నువ్వు జీవిస్తావు నాకంటే మీరు ఎక్కువగా ఎవర్ని ప్రేమించిన నాకు మీరు పాత్రులుగా అని అడుగు మతయ్య వార్త పాదవ అధ్యాయంలో చూస్తాం నాకంటే మీరు ఎవరినీకు ప్రేమిస్తున్నారు మీ కుటుంబీకులనా భార్యనా భర్తనా పిల్లలనా సహోదరులనా బంధువులనా ఎవరినీకు ప్రేమిస్తున్నారు మీరు పాస్టర్లనా చర్చనా ఇదంతా శారీరకమైంది అనౌయింటింగ్ వేస్ట్ అయిపోతుంది ఇంకెక్కువ కాలం లేదు ఆర్థిక స్థితికి మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఇది రెస్టోర్ ఎంత కాలం పడుతుంది ఎవరు తెలియదు గ్రేట్ ఆపర్చునిటీస్ అన్ని పోగొట్టుకున్నారు చర్చెస్ పోగొట్టుకున్నాయి పాస్టర్స్ పోగొట్టుకున్నారు లాక్డౌన్స్ లో ఎవరైనా హీలింగ్స్ చేయగలిగింద్రా ఎందుకంటే భయపడిపోయినారు నాకు కూడా అంటుకుంటుంది కరోనా అని పాస్టర్స్ హీలింగ్ గిఫ్ట్స్ ఉన్న పాస్టర్స్ కూడా భయపడిపోయినారు అంటే అనాయింటింగ్ వేస్ట్ చేసుకున్నారు ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యం నీకు ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు వేస్ట్ చేసుకోకు నీకు ఇచ్చిన టంగ్స్ గిఫ్ట్స్ ఇచ్చిండు నువ్వు ఎప్పుడన్నా వాడిని వాటిని వ్యక్తిగత జీవితంలో వర్షిప్ లో కంటిన్యూగా ప్రాక్టీస్ చేసిన వాటిని టంగ్స్ లో మాట్లాడేవాడు వాడి స్వంతానికి లాభం చేకూర్చనుంది వాక్యం ప్రవచించేవాడు సంఘక్షేమం కొరకు ప్రవచించిన వాక్యం ఉంది అది వాటిని ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసినాం వేస్టెడ్ పొటెన్షియల్ కదా అవర్ టైండ్ క్షమాపణ కోరుకుంటున్నాం ప్రవ్వా నేను టైం వేస్ట్ చేసినా కుటుంబం మీద పిల్లల మీద నా మీద మిత్రుల మీద స్నేహితుల మీద వేస్ట్ చేసినాను కానీ ఎవరికి ఎవరికి కూడా సువార్త ప్రకటించలేదు ఎవరిని ప్రకచితంగా నడిపించలేదు ఎవరికి మార్గం చూపించలేదు ఎవరికి సొల్యూషన్స్ ఇవ్వలేదు నేను ఇంకొక అవకాశం ఏ ప్రవ్వా అని సంస్థలను ప్రార్థించండి చివరిగా మరణించక ముందు ఎంతో జాలి గల దేవుడు ఎంతో ప్రేమగల గల దేవుడు లాస్ట్ కి ఇచ్చినారు మీరు అతనికి అవకాశం మేము కూడా అదే కాలంలో ఉంటున్నాం ప్రభా లాస్ట్ మూమెంట్స్ ఇవి లాస్ట్ టైమ్స్ హిస్టారికలీ వరల్డ్ హిస్టరీలో ఫైనల్ దశకేమి వచ్చినాం ప్రభా ఎనీ టైమ్ ఇది ఎండ్ అయిపోతుంది క్లాక్ టికింగ్ ఆగిపోతుంది ప్రభా వాక్యం ఉందాతిగా సమయం ఆగిపోయాను సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ కుటుంబం పట్ల తన్ని మీరు చూపించిన ప్రేమని బట్టి మీకు వదనాలు మీరిచ్చిన అభిషేకాన్ని బట్టి మీకు వదనాలు అది వేస్ట్ చేసుకోకుండా మీ మహిమార్దంగా వాడుకునేలాగా సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నా తండ్రియ అందరికి ప్రైజ్ అలాడు